సూత్రం గొప్ప కొందరచి ఇష్టం కానీ ఇంకో సమయం వచ్చిన కొందరూ దీన్ని శాసించండి ఇక వాక్యంలో మాట్లాడండి గుళ్ళు వాళ్ళు వేసుకో ఎంత నశించుకు వాళ్ళందరికీ విశ్వ ప్రకటించాలా ఈనామ విడుదల చేయాల్సిపో మీరే మాకు సాయం చేయండి అన్ని మేము సిద్ధపరచాలా ఇన్న వాక్యాల ప్రతి ఒక్కరికి మేము మీరు మాకు సాయం తెచ్చండి గొప్ప కొంత ఇష్టం కానీ ఇన్న ఎవరు వేసుకో ఈ వాక్యం ఎవరైతే అందరికి చెప్పాలా అందరికీ విడుదల చేయాలా ఇన్నా మాకు సాయం తెచ్చేసి ఎవరిని ఆ సిద్ధపచ్చుకోండి ఇంకా మనమైనా మాకు బయలుపరచండి అనేక సంగతులు మాకు బయలుపరచండి గమనించుకోవాలి డెమరీస్ ఉండాలి మీరు మాకు సాయం ఇచ్చేసి సిద్ధపరుచుకోవాలి స్ మహిమా ఎల్లాడు ఏనకి చదము ఆ హల్లు హుయా అల్లే అల్లే హల్లేస్తి మహిమా ఎలాడు ఏనకి చదము అల్లెలు అల్లెలు ఎుతి మహిమా ఎలా పొడూసునకి చెదము అల సైన్యములకు అధిపతి అయినా చేదము అల సైన్యములకు అధిపతి అయిన ఆ ఏసుని స్థుతించేదము అల సౌంద్రములను దాపించిన యహోవాన్ని స్థుతించేదము సౌంద్రములను గాంచిన ఎఫోవాను స్థతించేదము అల్లెలు యాలు ఎస్పుతి మహిమా ఎల్లప్పుడూ ఏసు నకి చెదము అల్లెలు యా అల్లెలు ఎస్పుతి మహిమా ఎల్లప్పుడూ ఏసు నకి ఆకాశము నుండి మనను పంపిన ఏస్తుని స్థుతించేదము ఆకాశము నుండి మాన్నను పంపిన వేస్తూ నిస్కృతించేదము బండ నుండి మధుర జలములు పంపిన ఏస్తూ నిస్కృతించేదము బండ నుండి మధుర జలములు పంపినా ఏస్తూ నిస్కృతించేదము హల్లేలు యాలు ఏ స్కృతి మహిమా ఎల్లప్పుడూ వేస్తూ స్తి మహిమా ఎలా పురు ఏదము ఆ హయా అల్లేస్తి మహిమా ఎలా పురు ఏ చదము స్తి మహిమా ఎల్లప్పుడూ ఏసునకి చెదము ఆకాశము నుండి ఆగ్నిని పంపిన ఏ సున్ని స్థుతించేదము ఆకాశము నుండి ఆగ్నిని పంపిన ఏ సున్ని శివకులు నా ఆత్మసే అభిషేకించిన ఏసుని స్థుతించేదము శివకులు నాత్మసే అభిషేకించిన ఏసుని స్థుతించేదము హెలు యలేలు ఎస్తుతి మహిమా ఎల్లప్పుడూ ఏసునకి చెదము హలెలు యలేలు ఎస్తుతి మహిమా ఎల్లప్పుడూ ఏసునకి చెడము oh hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah sthima hima ella poru yesuna kechedamu hallelujah hallelujah sthima hima ella poru yesuna kechedamu presbyter brother మహిమగన తో అరుడ నీవేనా దైవమో మహిమగన తో అర్హుడ నీవేనా దైవమో సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత నాకు పాత్రుడా ఆరాధనానికి రాధనా నీ కే ఆరాధనాస్తుతి ఆరాధనా ఆరాధనా నీ కే ఆరాధనాస్తు ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీ కే నీకే మహిమగన తకు ఆహుడు నీవే నా దైవము మహిమగన తకు అర్హుడవు నీవే నా మన్నాను కురిపించినావు బండ నుండి నిలిచినావు మన్నాను కురిపించినావు బండ నుండి నిలిచినావు వైరే చూచుకోను యహో వైరే చూచుకోను సర్వము సమకూర్చును ఆరాధనాకే ఆరాధనాకే ఆరాధనాస్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనాస్తుతి ఆరాధనా ఆరాధనానికి ఆరాధనానికి ఆరాధనానికే మహిమ గణతకు ఆర్హుడవు నీవే నా దైవము మహిమ గణతకు ఆర్హుడవు నీవే నా దైవము వ్యాధులను తొలగించి నావు మృతులను మరిలేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరిలేపినావు యహోవరా స్వస్థపరుచు యహోవరా స్వస్థపరుచు నన్ను స్వస్థపరుచును ఆరాధనానికి ఆరాధనానికి ఆరాధనా స్తి ఆరాధనా ఆరాధనా నీ కే ఆరాధనా స్రాధనా ఆరాధనా నీ రాధనా ఆరాధనా మహిమగణతకు ఆర్హుణ మహిమగణతకు ఆర్హుణవు నీవేనా దైవము అంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనాన్నిలా బ్రతికించుచున్నది నిరంతరం నీతో నిజీంచాలనే ఆశనీలబ్రతికించుచున్నది నా ప్రాణేశ్వర ఏ సయ్యా సర్వస్వమాయ్యా నా ప్రాణేశ్వరా య్యా సరువ స్వమా ఏ సయ్యా నిరంతరం నితోనే జీవించాలనే ఆశన నిలబ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశన నిలబ్రతికించుచున్నది చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించేను నీలోనే నేను వెలగాలని నీ మహిమా నాలో నిలవాలని నీలోనే నేను వెలగాలని నీ నాలో నిలవాలని పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు నీరా కడకై నిరంతరం నీతోని జీవించాలనే సనన్నిల బ్రతికించుచున్నది నిరంతరం నీతో ని జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది ీరో పమును నుకోల్పో పోయినా కాడి గితివీ నీరు పమునుకోల్ పోయినా నిరక్తముతో కడిగితీవి నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మవరములతో అలంకరించుచున్నావు నీరా కడకై నిరంతరం నీతోనే జీవించాలనే శన నిలా బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్ని లా బ్రతికించుచున్నది తొలకరి వారిషపు జల్లులలో నీ పొలములోనే నాటి తివి తొలకరి వారి షపు జల్లులలో నీ పొలములోనే నాటి తివి నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మవర్షముతో సిద్ధ పరచు చున్నావు నీరా కడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆసన నిలా బ్రతికించుచున్నది తండ్రి నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిలా బ్రతికించుచున్నది ప్రాణేశ్వరా ఏ సయ్యా సరువ స్వామా ఏ సయ్యా నా ప్రాణేశ్వరా ఏ సయ్యా సరువ స్వామా నిరంతరం నీతో జీవించాలనే ఆశన నిలా బ్రతికించు నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించు చున్నది ఆశనన్నిలా హలో ప్రైజ్ లా ట్యాంక్ యూ జాన్ బ్రదర్ దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తు గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మన మందరము స్నము చేయుటే మంచిది ఏరుశలే ముయో వయ కట్టు చున్న వాడని కట్టు చున్న వాడని శ్రయేలియూలను పోగు చేయువాడని ఇశ్రయేలియూలను పోగు చేయుడని దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది మనమందరముస్తుతి గానము చేయుటే మంచిది గుండె చెదరిన వారిని బాగుచేయుడని గుండె చెదరిన వారిని బాగుచేయుడని వారి గాయములన్నీ కట్టుచున్నా వాడని వారి గాయములన్నియు కట్టుచున్నా వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది మనమందరము స్తుతి. నము చేయుటయే మంచిది ప్రభువు గొప్పవాడును వాడును అధిక సంపానుడు ప్రభువు గొప్పవాడును వాడును అధిక శక్తి సంపానుడు జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది దీనులకు అండాయనే భక్తిహీనులకూల్ చును దీనులకు అండాయనే భక్తిహీనులకూల్ చును సతో దేవుని స్తులతో కీర్తిము స్థితారతో దేవుని తుతులతో కీర్తింతుము దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము తుతి గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్నమూచేయుటే మంచిది అంక్ యూ బ్రదర్ థ్యాంక్ బ్రదర్ నీసే సుమత నా జీవిత కాలమంత నీసే జీవిత కాలమంత గడి పేద ఎసుతో నడిచేదా ఎసుతో గడి పేద ఎసుతో నడిచేదా ప్రమునా చేరగానే వెళ్ళేద రమునా చేరగానే వెళ్ళేదా నీ సాగేదా ఏ నా జీవిత కాలమంత నీ సాగేద ఏ నా జీవిత కాలమంతా ఇసుతో నడిపేద ఇసుత గడిపేద ఇసుతో నడిచేద ఇసుత గడిపేద ప్రమున చేరగనే వెళ్ళెరం ప్రమున చేరగానే వెళ్ళెం ఆ నోకువలసాగేదా ఆ నోకువలసాగి నా జీవిత కాలమంతితో నా జీవిత కాలమంత వెనుక శత్రువులు వెంటాడినను ముందు సముద్రము ఎదురొచ్చినను వెనుక వెంటాడినను ముందు సముద్రము ఎదురొచ్చినను మోసే వాళ్ళే సాగదా మోసే నీ సాగెద ఏ నా జీవిత కాలమంత నీ సాగేద ఏ నా జీవిత కాలమంత లోకపుషములు నన్ను వేధించిన కఠిన కరువే ననుంచిన లోకపు శిమలు నన్ను వేధించిన కఠిన శిమలు కఠిన రాళ్ళతో నన్ను హింసించిన సైపావల సాగదా సైపావల సాగదా నీ సాగెవ ఏసునితో నా జీవిత కాలమంతా నీ సాగెవ ఏసునితో నా జీవిత కాలముతా తల్లి మరచిన తల్లి విడచిన తల్లి మరచిన తండ్రి విడచిన బంధువులే నన్ను విలివేసిన బంధువులే నన్ను విలువేసిన బలవంతునితో సాగిరా బలవంతునితో సాగిరా నీ సాగిర ఏసునితో నా జీవిత సాగేదా ఏనితో నా జీవిత కాలమంత గడి పేద ఏసుతో నడిచేదా ఇసుతో గడి పేద ఏసుతో నడిచేదా ప్రమున చే వెళ్ళ ప్రమున చే వెళ్ళేదా ఏనితో నా జీవిత కాలమంత మనం ఇక్కడ వాక్యం చూసుకున్న ముందు కొన్ని మాటలు చెప్పుకున్నాము ఆ మాటలు ఏంటనేది నీ దగ్గర పౌర్స్ ఉంటే నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వేం చేస్తావు నువ్వు అట్లా ఎదుటి వాళ్ళకి నువ్వు సమాధానం చెప్తావు ఇక్కడ మన పబ్ సమాధానం చెప్పిండు తోటి మనిషికి అది మనం ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏమంటా నువ్వెట్లా మాట్లాడుతున్నావు అవతలతోటి నువ్వెట్లా సమాధానం చెప్తున్నావుకి అంటే నీ మాట తీరెట్లా ఉంది మన పబ్లిక్లో మాట్లాడి మనం ఎట్లా మాట్లాడుతున్నాము ఎట్లా మాట్లాడుకోవాలా ఎట్లా నేర్చుకోవాలా ఆయన దగ్గర కదా చూడండి ఇక్కడ ఎంత తగ్గించుకున్నాడో వాక్యం చూస్తే మనకు అర్థమవుతుంది సరే లూకస్ వార్త నాలుగు అధ్యాయం ఇక్కడ వచ్చిన మనం చూసుకున్నాము ఇక్కడ చూడండి ఎంత తగ్గించుకుని మాట్లాడింది మన ఎక్కడైనా ఏమంటారు ఎక్కడైనా రోషం రాలేదు ఎక్కడైనా కోపం రాలేదు ఎక్కడైనా ఎవరినించుకోలేదు అంటే సమాధానం ఎట్లా చెప్పిండు మనం ఎట్లా చెప్పాలి ఇప్పుడు మీరుగా డబ్బు ఉంది అనుకో డబ్బునగా పేదవాడు వచ్చి పొదవడే మీతో ఉన్నాడు అనుకో వచ్చేసి వాడు ఒక గరీబు ఒకటి బురదల కూర్చొని తినటం మీకు ఇంటవా ఇంటో తి కాదు కావచ్చు ఇక్కడ గురువానికి ఎట్లా సమాధానం చెప్తున్నాడు అనేది కావాలి ఇక్కడ ఇక్కడ చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు సాతను తోడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి చదువుతా నాలుగో దేవుడు ఒకటో వర్షం నుంచి మనం వాక్యం చూసుకున్నాం నువ్వు కోసం వార్త చదవాలన్నా ఒక నిమిషం సోదరుతాం వాళ్ళు మాట్లాడండి సక్ర మీరు గ్రహించాలాబట్టుకున్న వాళ్ళ అందుకని మీరు శుభపక్షు లాగునాలు సాయం ఓకేనా పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాను నది నుండి తిరిగి వచ్చి నలభై దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను అపవాది చేత చూడండి ఇక్కడ అపవాది అని రెచ్చగొడతా ఉన్నాను మళ్ళీ ఏమైనా తెచ్చబడుతుందో మీరు చూడండి కింద ఆయన ఎంత తగ్గిస్తారో మాట్లాడుతుంది ఆయన సృష్టికర్త ఆయన సృష్టిని సృష్టించిన వాడు ఆయన అనుకుంటే ఏదైనా అయితే తెలుసా తలకిందులు ఆయన వెళ్ళిపోవచ్చు మనకి ఏ దినాలనుకుంటే తినొచ్చు ఆయన ఏం చేయాలంటే ఆయన చేయొచ్చాయన ఇది సాధారణంగా శోధిస్తుంది శోధింపబడుచుండే నువ్వు ఇక్కడ మన పప్పు ఏం చూడండి మీరు ఏమీ తినలేదు ఏమీ తినలేదు బాగా గమనించండి ఏమీ తినలేదు ఆయన కావచ్చు ఏది ఆత్మలు కావాలా ఆయనకి ఆయనకి ఏం కావాలా ఆత్మలు కావాలా ఆయనకి ఏం కోసం ఉపాసం ఉండు మన కోసం ఉపాసం మనం రక్షించుకోవడానికి ఇక్కడ ఏమీ తినలేదు కానీ ఇక్కడ వచ్చి ఒక మాట మాట్లాడుతుంది చూడండి తర్వాత ఆయన ఆకలి కొనగా అపవాది నీవు దేవుని కుమారుడైతే ఆయనతో చెప్పాను ఇక్కడ రెచ్చబడుతుంది మీకు అపవాది ఆయన రెచ్చబడుతుంది ఆయనకి ఏం చెప్పాల్సింది అది అసలు ఆయన దగ్గర పవర్ పొందుకుంది ఆయన దగ్గర వచ్చేసింది శక్తులను ఆయన దగ్గర వండుకున్నా ఈ పవర్ మొత్తం ఆయన దగ్గర వందుకున్నది ఆయన దాన్ని బెదిరించవచ్చు ఎందుకంటే నేను నీకు పౌర్తిస్తున్నాను రాను కూడా మాట్లాడతాను అని చెప్పేసి ఆయన నన్ను ఎలగొట్టేసి అక్కడ నుంచి ఆయన ఎందుకు ఎలగొడతలేడు చూడండి మీరు ఆయన తగ్గించుకుంటున్న ఆయన ఆయన తీరు చూడండి ఆయన తగ్గింపు చూడండి ఎట్లుంటుంది కదా నిన్ను కూడా ఎవరైనా చోధించిన కానీ నిన్ను కూడా ఎవరైనా నిందిస్తున్నా కానీ నిన్ను కూడా ఎవరైనా అవమానపరుస్తున్నా కానీ నువ్వు కూడా ఇక్కడే మాట్లాడాలా అడే ప్రభు నీలో ఉన్నట్టు నాలో ఉన్నట్టు అంటే మనం అనుకుంటాం మనం ప్రార్థిస్తాం కదా ప్రభు అని నిల్లు పోలి అంటే తయారు మనం ఒకటే కావు మనం ప్రవర్తించాలా దాన్ని బట్టి వాక్యం తెలుస్తుందో మన ప్రభు ఎట్లా మాట్లాడుతున్నాం అపవాదం చేత అపవాదం ఆయన గద్దాన కానీ చూడండి అపోది గద్దేశుడు కానీ ఎక్కడ బంధించిన అంటే వదిలేసి వదిలి వెళ్ళిపోమంటాడు కానీ నన్ను కాల్ చేస్తున్నాడు దాన్ని బంధిస్తున్నాడు ఎందుకంటే దాని టైం కూడా ఇంకా ఉంది దాన్ని బంధించాల్సిందని దాన్ని కాల్ చేయాల్సిన టైం ఉంది కాబట్టి ఎక్కడా కానీ బంధించినాడు తెలు ఇంకో వాకింగ్ చూస్తూ అర్థమైతే ఎట్లా మాట్లాడింది అంతా కూడా కదా ఈ రొట్టెలు ఏమంటారు ఈ రొట్టెలు చేయమని చెప్తే చూడండి ఇక్కడ అందుకు యేసు మనిషిడు రొట్టె మాత్రమే జీవించడని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను ఇంత సమాధానం చెప్పిన చూడండి రే రొట్టలు ఏంటంట నాకు పోలేదా నాకు తిరిగి ఆహారం లేదు అనొచ్చు కానీ ఎంత మంచిగా అయిపోయినా చూడండి మీరు ఆ మనుషులు మాత్రం రట్టే వల్లనే కాదు ఎట్లా దేని వల్ల దేని వాక్యం జీవిస్తారు కదా కదా దేని వాక్యం కదా తర్వాత ఈ మామూలు వాక్యం ఏమంటారు ఈ శారీరకమైన ఆకలి ఈ మామూలు ఈ ఆకలి ఎప్పుడు కూడా ఉంటుంది కానీ ఆత్మీయమైన ఆకలి కోసం మనం పైసప పడాలా క్షేమమేం కాదు మంచిదాని కోసం కష్టపడాలా మంచిదానికి ఫలితం లేట్గా వస్తుంది తెలుసా తొందరగా చెడదానికి తొందరగా ఫలితం కానీ ఇక్కడ చూడండి ఎంత తగ్గించుకుని మాట్లాడుతున్నాయని బేర్చించొచ్చు అక్కడ నుంచి అక్కడ దాని నుంచి ఆయన ఎలగొట్టచ్చు కానీ ఆయన ఎలగొట్టలేడు ఎందుకు ఎలగొడతలేడు చూడం వీడు ఎంతసారి మాట్లాడతాడు ఇంకా ఎందుకు మాట్లా మాట్లాడతాడు ఎంత కూల్గా మాట్లాడుతాడు ఎంత తగ్గించుకుని మాట్లాడుతున్నాడు ఆయన దగ్గర పవర్స్ అన్ని ఉన్నాయి ఆయన దగ్గర ఏం చేయాలన్నా చేయొచ్చు మరి ఎందుకు చేయలేడు ఎందుకు వాడుకోలేడు అక్కడ అంటే దానితోడు ఎట్లా మాట్లాడాలా అట్లనే మాట్లాడాలా నిన్ను నన్ను ఎవరైనా సరే ఏ విషయం సార్ రెచ్చగొట్టినాను నన్ను తగ్గించుకుని మాట్లాడాలా నువ్వు దేవి కుమారుడవు కదా ఇట్లా నువ్వు తప్పు ఎందుకు మాట్లాడవంటే తప్పు నాది బ్రదం నుంచి ఒప్పిస్తామన్నా అప్పుడు నువ్వు దేవి పోని నేర్చుకున్నట్టు ఆయన నువ్వు తయారవుతున్నట్టు కదా మన ప్రభు మాట్లాడుతుంది ఇక్కడ ఎంత తగ్గించుకో మాట్లాడుతున్నాడు ఎంత వినియోగంతో మాట్లాడుతున్నాడు మరి ధైర్యించొచ్చు దాన్ని ఏమైనా మాట్లాడచ్చు దాని ఎక్కడి నుంచి వెళ్ళగొట్టానా ఆయన రావడానికి ఆయన దగ్గరికి రావడానికి దానికి పవర్స్ ఇచ్చిండు కొనిగానికి పవర్స్ ఇచ్చిండు మరి అక్కడ వెళ్ళగొట్టవర్ లేవా ఎలగొట్టేసానా ఎందుకు వెళ్ళగొట్టలేడు కదా అది చెప్పాల్సిన విధానం కాబట్టి దాన్ని చెప్పిండు విధానం చెప్పింది అది మనకు కూడా వర్తిస్తుంది నువ్వు ఎట్లా మాట్లాడాలనే కదా ఇప్పుడు రైతులో చూడండి ఏమంటున్నాడు అపవాది అప్పుడు అపవాది ఆయనను తీసుకొని ఎక్కడికి తీసుకుపోయింది ఆయన తీసుకొని పోయింది అపవాది వచ్చి మళ్ళీ తీసుకోండి అంటే అక్కడే ఉంది అప్పుడు ఆయన తీసుకొని పోతుంది ఎక్కడ తీసుకుపోతుంది చూడండి భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి చూడండి ఇంత ఆశ్చర్యం చూడొచ్చు భూలోక రాజ రాజాలన్నిటిని ఒక్క నిమిషంలో చూపించిందంట మరి ఎట్లా చూడొచ్చు చెప్పండి ఒక నిమిషంలో ఎట్లా అది సాధ్యం అంటే ఆ పవర్స్ అన్ని అది అపవాది దేని దగ్గరనే పొందుకోవచ్చు నిమిషం దేని దగ్గర పొందుకోవచ్చు మళ్ళీ ఆ పవర్స్ ఆయన దగ్గర ఉపయోగిస్తుండదు కదా ఒక్క నిమిషంలో అంట రాజ మొత్తం కదా ఈ వాక్యం వరంగంలో అయినప్పుడు నేను అక్కడ చెప్పినట్టు కలిసి ఇస్తారు ఇంట్లో నాకు ఈ వాక్యం వేలాడితే వాళ్ళ దొరికినకి ఉంటుంది కదా నాకు చాలా అనిపిస్తుంది అని ఒక్క నిమిషం వల్ల చూపించడం అంటే అంటే కూడా కరెక్ట్ పవర్స్ ఇచ్చి ఎన్ని పవర్స్ ఇచ్చింది దాని గుడు ఎక్కడైనా వచ్చి అది కూడా ఇంట్లో ఇసుడు మాత్కారమైన చేయొచ్చు ఇష్టం సూచక్రియ చేశాడు కూడా కానీ ఆత్మీయంగా ఆత్మీయమైన సూచక్రియ ఇవి అపవాది సూచక్రియాల అది నువ్వు గమనించుకోవాలా నేను గమనించుకోవాలా కదా ఒక నిమిషం అలా రాజు చూపించి ఆయనకి ఏమని చూడండి అది అంత ఈ రాజ్యముల మహిమయం నీ కితును ఈ రాజ్యముల మహిమయం నీ కిత్తును ఎవరికి ఇస్తా అంటుంది ఏంటుంది ఎందుకు ఇస్తారంట ఏం చేసి ఇస్తారంట చూడండి ఒకసారి అది నాకు అప్పగింపబడి ఉన్నది నేను ఇప్పుడు మీరందరూ మనందరూ తెలుసు ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ రాజ్యము ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది అప్పవాద చేతిలో పండిపోబడి మనం తెలుసా వాణి వాణి ఎవరిస్తుంది మొత్తం వాని ఎట్లా వాళ్ళకి లేదు తరలేదు అవసరం లోకం ఇప్పుడు ఈ రాజ్యం మొత్తం నా చేతిలో ఉంది అది నీకు ఇత్తను చూడండి ఏమంటుంది ఇప్పుడు ఏడవచ్చా కాబట్టి చూడండి అది ఏమంటుంది చూడండి అక్కడ ఆయన దగ్గర పవర్ ముందుకొని ఆయన దగ్గర ఆత్మ పొందుకొని ఆయన దగ్గరికి దూరం వచ్చేసి ఎందుకంటే తప్ప చేసింది అక్కడ నుంచి అది వెలువేయబడ్డది వెలువేయబడ్డాక ఏమంటుంది చూడండి ఇక్కడ నువ్వు నా మొక్కితే ఇదంతా నీకు ఇస్తా అంటుంది అది ఏంది ఇచ్చారు ఆయనకు సృష్టిని సృష్టించ సృష్టికరత తీసుకోవడం విలువ ఈ జనాన్ని రక్షించుకోవడం ఆయన గెలువ ఎప్పుడు ఈ రోజు ఇట్లా మార్చాలో ఎప్పుడు ఏది తీసుకోవాలో మన ప్రభుకి తెలుసు ఎప్పుడు ఏది మనకి ఇయాలో మన ప్రభువుకి తెలుసు ఆయన టైం కోసం మనం వెయిట్ చేయాలా ఆయన టైం వచ్చే వరకు ఆయన వెయిట్ చేస్తుంటాడు అంటే సిద్ధపడి అన్ని ఆల్రెడీ మనకి ఎప్పుడు రావాలో ఏది ఎప్పుడు రావాలి అని మనకు ప్యాక్ చేసి ఉంటాయి కానీ లీక్ చేయటంకి రావాలి మీ దగ్గరికి ఇది చెప్పడం అంటే ఆయనకు అవసరం దానికి దేవుడు కానీ అక్కడ ఏం చేసిన తప్పు చేసేసి అక్కడి నుంచి వచ్చేసి మన ఆయన దగ్గరికి పోయి ఆయనతో ఛాలెంజ్ చేస్తుంది అది పోవాలి నువ్వు నాకు ముక్తిగా ఇదంతా నీ తగ్గుతున్నా ఎంత చెప్తున్నా అంటా కదా ముఖ్యంగా దానికి చూడండి ఇప్పుడు చదువు అందుకు నీ దేవుడైన ప్రభునకు మృక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని రాయబడుతు రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను కదా నేను నీకు మొక్క నీ ప్రభు నేను అని రాయబడి దానికి ఉత్తరం ఇచ్చాను కదా ఏను మీకెందు ముక్కారా నేను ముక్కన లేదు ఇక్కడ రాయబడ్డదో అది చెప్పింది అక్కడ క్లియర్ గా దానికి దానికి గుండెలు గుచ్చుకుంటేటట్టు మంచిగా అర్థమైనట్టు దానికి ఏది అయిపోక అది ఎక్కువ వెళ్ళిపోతుంది గమ్ము వెళ్ళిపోతుంది ఇక కదా ఏమన్నా అంట అందుకు నీ దేవుడైన ప్రభుకు నువ్వు ఆయనను మాత్రమే సేవించాలనేది రాయబడినది కదా ఆయన్నే సేవించాలా మన ప్రభుకే మొక్కాలా ఇంకా కాదు తోటి సేవకులు కాదు కదా అందరూ మనం మన దృష్టిలో అందరూ ఒకటే ఎందుకంటే దేవుడు అందరూ ఒకేలాగా స్వీకరించుడు అందరూ ఒకేలాగా ప్రేమించిండు కదా ఇక్కడ మనం ఎవరిని మెచ్చుకుంటామో వాళ్ళు మనకు దూరమవుతారు కదా మీరు ఎవరిని మెచ్చుకోవాలను మెచ్చుకోవాలి వాక్యం పట్టుకున్న నచ్చుకోవాలి ఇక్కడ ప్రభు ఎట్లా దానికి ఉత్తరం ఇండు నేను ఎక్కడ కోంపడలేడు ఎక్కడ కానీ నశించుకోలేడు నేను ఎక్కడ బెదిరించలేడు నెమ్మదిగా మాట్లాడి కూలుగా మాట్లాడిండు సమాధానం మంచి చెప్పిండు కానీ మళ్ళీ ఎవరైనా తిరిగి మాట్లాడతారా ఇంత ఇంత కూల్ సమాధానం చెప్తే ఇంత నెమ్మదిగా మాట్లాడదు ఎవరిని తిరిగి ఇంకా కరెక్ట్గా కదా అనుకుంటుంది ఇక ఎందుకంటే మనకి అర్థమేట చెప్పింది ప్రభు అక్కడ అప్పవాటి మళ్ళీ ఇక ఆయన ఒక కదా మాట్లాడకుండా ఏం చేసింది మంచి గమని వెళ్ళిపోతుంది ఏమైనా దానికి ఉత్తరం అట్లా ఇచ్చింది ఆయన జవాబు తిరిగి మళ్ళా చెప్పకుండా తిరిగి మళ్ళీ అది కదా ఎట్లా అంట ఆయన ముఖం అంటే ముఖ్యంగా ఆయన ముక్కలేడు నువ్వు నాకే ముక్కాలని చెప్పేసి అని ఆయన కదా ముఖేష్ అని చెప్పేసి మాట్లాడింది గమ్ము వెళ్ళిపోయింది నుంచి ఏం మాట్లాడలేదు ఆయనతో మనం ఏం చేరు మీద ఒక్క నిమిషంలా రాజమొత్తం కుట్టించామంటే కదా అది దేంతో పడుగు దిగుతుంది మనతో పడుగు దిగుతుంది ఇప్పుడు నా దగ్గర ఉంటుంది ఈ దగ్గర ఉంటుంది అపవాది కానీ నువ్వు దాన్ని చోటించమా మనము మన జీవితానికి ఏ రకంగా వచ్చేస్తుంది ఎట్లయినా వచ్చేస్తుంది ఎందుకంటే రెండు ఉంటాయి మన మన దగ్గర దేవుని ఆత్మ ఉంటుంది అపవాది ఆత్మ ఉంటుంది నీ దేం చోటిస్తే అది వస్తుంది నువ్వు దేని ఆత్మకి కదా ఆయన ఎట్లా మాట్లాడుతున్న అపవాదులతోటి నువ్వు అట్లా మాట్లాడాలా ఎంత కూల్గా మాట్లాడుతుండో నువ్వంత కూల్గా మాట్లాడాలా సమాధానం చెప్పాలి ఎందుకంటే నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కాబట్టి ఈ నీలో ఉన్నాడు కాబట్టి నీ సమాధానం ఏ విధంగా ఉంది నీ కోపం ఉందా ఆ కోపం తగ్గించుకోవాలా నీ కోతికెళ్ళే కదా ఓట్టి తెచ్చుకోవాలా కదా ఇక్కడ ఇంక మనం వాక్యం చూసుకున్నాం మనం మార్కుస్ వాడతా అయో అధ్యాయం ఇక్కడ కూడా సేమ్ పాయింట్ కూడా ఎంత కూల్గా మాట్లాడుతుంటాడు దాంతో బేధించారు కదా దాన్ని కూడా మళ్ళా మార్కుస్ వాడతా అయో అధ్యాయము రెండవ వచ్చి మనం వాక్యం చూసుకున్నాం రెండో వచనం అన్న మాకు స్వార్థ ఐదో అధ్యాయం రెండో వచ్చిన ఆయన దిగగానే దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురు పడెను చూడండి ఆయన దిగు దోణి దిగగానే అపవిత్రత్మ పట్టిన వాడు వచ్చి ఆయనకి ఎదురు పడినంట ఆయన ఎదురు పడెను పడు ఇక్కడ వాడు సమాధులలో వాసము చేసేటి వాడు సమాధులలో వాసము అంటే నివాసం చేశాడు అక్కడ అడు సమాధుల్లోనే ఉంటాడు ఎందుకంటే ఆయన మీద ఉన్నాయి మామూలు వాత్మలు కావు లేదా సేన ఉంది ఆయన మీద మంచి మీద ఒక దయముంటేనే తల కింద చేసేస్తారు ఇది మొత్తం సేన ఉంది తెలుసా లెక్క పెట్టినంత సేన ఉంది ఇక్కడ అతని మీద ఒక దయముంటే తల కింద మా ఊళ్ళో కదా దయ పట్టిన వాళ్ళు ఎట్లా అసలు ఆయన పట్టుకోలేదు తెలిసా ఒక దయ పడుతున్నాయి పట్టుకోలేదు అని మనీ సేనాలు దయపట్టినావాని ఎవరు పట్టుకుంటాడు ఆయన ఎవరు సాధుకస్తారు ఆయన ఎవరు ఆపుతారు కదా వాళ్ళకి వెళ్ళారు సంఖ్య ఎవడను వాడిని బంధింపలేకపోయను మంచిది కాదు వాడు సమాధులలో వాసము చేసేది వాడు సంఖ్యలతోనైనాను ఎవడో వాని బంధింపలేకపోయను దాని ఎవడో బంధించలేడు ఎందుకంటే మన సేనాదయం ఉంది మొత్తం గుంపే ఉంది ఒక సైన్యం ఉన్నాయి మీద ఆ సైన్యం మన ప్రభు ఏం మాట్లాడుతుండో కదా మనం చూసుకున్నాం కదా సేమ్ అంటే దాన్ని బేధిస్తలేడు దాంతో కూల్ లో మాట్లాడుతుండడు ఎట్లా మాట్లాడుతున్నాడు దాన్ని మన అక్కడ దాన్ని బంధించలేడు ఇక్కడ నుంచి వదిలిపోయి వెళ్ళిపోంటున్నాయ కాల్ చేయలేడు ఎక్కడ కాల్ చేస్తాను అనలేడు వదిలి వెళ్ళిపోమంటున్నాయన కదా వదిలి వెళ్ళిపోమని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతుంది కదా దాంతో ఆయన కోసం మనం ఇక్కడ వాక్య చూసుకుంటాం ఇది నాలుగు కదా ఓకే అన్న పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలో తెంపి కాలి సంఖ్య తుత్తునీయులుగా చేసను కనుక ఎవడను వాని సాధుపరచలేకపోయాను ఎవడు శస్తపరచలేడు అతన్ని కదా తక్కువ లేవ అయితని మీద అతను సేన ఉంది కాబట్టి అవి తీసాడు ఎవరిని ఇవ్వతలేదు ఆయన ఎంతమంది తిరిగి ఉండొచ్చు ఆయన ఆయన కుటుంబం ఎంతమంది తీసుకెళ్ళి వచ్చాయనం కదా ఎవడు అందరికి బాగుపరచ సాధపరచలేడు అలా అప్ప ఆత్మ ఎవరిని ఎవడు కూడా ఎలాగొట్టలేడు ఆయన మీకెళ్ళి కదా ఎంతమంది బంధించిన రూమ్లో వేసినా రూమ్ లోకి వెళ్ళి ఎలా వచ్చేస్తున్నాయన్నా ఆయన గోలుస్తులో పెట్టినా గొలుస్తులో తింపుకున్న కదా ఎందుకు మాట్లాడుతున్నామంట వారికి ఎందుకు చూసుకున్నామంటే అపవాదిని ఎట్లా ఏసుకో ఎట్లా బంధించిండు అనేది కూడా పాయింట్ ఇక్కడ ఎట్లా బంధించి దాంతో ఎట్లా మాట్లాడిండు దాన్ని బెదిరి చిన్న దాంతో నెమ్మదిగా అనేది పాయింట్ ఇక్కడ మనం చూడాల్సింది నేను ఎట్లా ఏం చేసి దాని ఏసుకో మనం అది పాయింట్ కాదు ఓకే అన్న వాడు ఎల్లప్పుడూ రాత్రిం పగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయిచు తన్నుతో రాళ్లతో గాయపరుచుకొని ఉండేను ఎంత డేంజర్ ఉంటుంది తెలుసా ఎంత డేంజర్ ఉంటుంది ఇప్పుడు ఊర్లో చూస్తే ఒకదాయం పడుతుంది బట్టలు చింపుకుంటారు పిచ్చి పిచ్చి వేస్తారు బయటికి వెళ్ళిపోతుంటారు ఇంతమంది తెలుసా కేకలు వేస్తుంటారు ఎవరు అవుతుంటారు కొడుతుంటారు కదా మరింత సేమలు కాబట్టి నాది పెద్ద గుంపే ఉంది అతను మీద ఎట్లా ఎట్లా స్వస్థర్చబడతాడు కదా ఎందుకంటే ఎట్లా అవుతుంది అపవిత్రాత్మ దేవుని వల్లనే అవుతుంది ఎందుకంటే దేవునికి అధికారం ఉంటుంది అది చేయాల్సిన ఆయన అది ఏమంటారు ఆ మనిషికి సృష్టిపరిచే అధికారం ఆయనకు ఉంది ఎందుకంటే సుష్టికర్త ఆయన సృష్టిని సృష్టించే సుష్టికర్త ఏమను కూడా చేయగలుగుతారు ఆయన ఈ అపవిత్రాత్మలు ఆయనకే తప్ప ఎవరికి లోబడవి ఎవరికి లోబడ ఇవి ఎవరికి భయపడయి కదా ఎవరికి భయపడతాయంటే మన సృష్టికర్తకే భయపడతాయి ఆయనకే లోబడతాయి ఇవి కదా ఆయనకి లోబడి ఏం చేస్తాయి చెప్పినట్టుగా వింటాయి కదా రారు చదవా ఓకే అన్న వాడు దూరం నుండి ఏసును చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఏసు సర్వోన్నతుడు ఇక్కడ ఇక్కడ కదా వాడు దూరం నుండి ఏసును చూసి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఎవరు చేసి నమస్కారం మనిషి చేసిండ ఇక్కడ మనిషి ఆయనలో ఉన్న ఆత్మలు వచ్చిన ఆయన దగ్గరికి ఎవరి దగ్గరికి ఏసు దగ్గరికి ఎక్కడి నుంచి దూరం నుంచి చూశారంట మంచి చూడడం ఏంటి మంచి అసలు ఆ మైండే కరెక్ట్ లేదు ఆయన సాధుపరచలేకపోతున్నాడు ఎట్లా గమనించాడు ఆయన మన పైట్ అది కదా ఏసు ఆయన చూడాల్సింది మంచిగా ఆత్మ చూసి ఆయన దురాత్మలు చూసి ఏం చూసినాయంట నమస్కారం చేసింది ఆయనతో ఏమంటారు చూడండి కదా ఏడవ వచ్చా ముఖాముఖి మాట్లాడుతున్నాయి ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి పేరుట నీకు ఆనబెట్టున్నాను ఆనబెట్టున్నానని బిగ్గరగా కేకలు వేసాను చూడండి పర్యటికం వచ్చినాయి అది దూరం నుంచి మనిషి ఇక్కడ వాడు ఆయన చూసినది కదా ఇక్కడ ఏంటంట ఆత్మలు వచ్చినాయంట ఆయన దగ్గరికి పరితికను వచ్చినాయంట అరే వచ్చిండినా మనం అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి సర్వత కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టు చున్నానని బిగ్గరగా కేకలు వేశాను బిగ్గరగా అరిచాయి అప్పుడు అప్పటిదాకా మనిషి అరిచిండు ఆ మనిషిని మనిషి గాయపరుచుకున్నాడు మనిషిని మనిషి హింసించుకున్నాడు సమాధిలో నివాసం చేసిండు నేను ఎవరు సాధుపరచలేకపోయారు ఇప్పుడు అపవిత్రాత్మలు దేని బతిలాడుకుంటాయి ఇక్కడ ఏమైందంట నన్ను బాధ నన్ను బాధపరచకు అని చెప్పి ఆయన బతిలాడుకుంటే ఆయనే మాట్లాడుతుంటండి ఇక్కడ ఎందుకన ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పోమని వానితో చెప్పాను చూడండి ఇక్కడ అపవాదని ఈశ్వరు గద్దించిందా కాల్ చేసిండా విడిచి పొమ్మన్నాడా విడిచి ఈ మనిషిని విడిచి పొమ్మని చెప్పేసి మాట్లాడుతుంది ఇక్కడ ఇక్కడ కాల్ చేయలే అపవాత అపవాత అపవితంలో కాల్ చేయలేడు దానికి బంధించలేడు ఈ మనిషిని వదిలేసి పొమ్మన్నాడు వదిలేసి పొమ్మంటే అవి చూడండి ఇక్కడ మరియు ఆయన పేరేమని వాణ్ణి నడుగగా వాడు నా పేరు సేన ఎలయనగా మేము అనేకులమని చెప్పి చూడండి నా పేరు సేన ఎలయనగా మేము అనేకులము ఇక్కడ లెక్కలేదు ఒక మనిషి ఎంత ఆత్మ ఎన్ని ఆత్మలో లెక్కలేదు అవి ఎట్లా పోతాయి ఏ స్పభ అవి ప్రభువు తప్ప ఎవడు అని సాధుపరచలేడు మన సార్ ఎవరైనా సరే కదా ఎందుకంటే ప్రతి ఒక్కటి లోబడేది ఎస్ ఒకే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి లోబడేది ఆయనకే అది శక్తులు కానీ ప్రకృతి కానీ లేదైనా సరే మనుషులైనా సరే సరే ఆయనకి లోబడాలా ఎందుకంటే ఆయన ఆయన ఆయన పైన తెలుసా కదా ఆయన ఇంకా ఎంత మనిషి ఎట్లా బతిలాడుకుంటాయి అంటే అబ్బు మనం బాధపరచకు అని చెప్పేసి మాట్లాడితే మీ పేరు ఏమంటే పేరు కూడా చెప్పేస్తున్నాయి ఇక్కడ మా పేరు సేనా అనే మేము అమైకులము కదా మేము చాలా మంది ఉన్నాం ఇక్కడ ఇక్కడ ఈ మనిషి మీద కదా ఒక్కో ఆత్మ ఉంటేనే అపరీత ఆత్మ ఉంటేనే తట్టుకోలేము మరి ఆ మనుషులు ఎన్ని ఆత్మలు చూడండి కదా సేనా లేదా సైన్యం ఉందంట అతని మీద పని చదవా ఇప్పుడు ఓకే అన్న తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగులా బతిమాలు చూడండి ఆయన వెళ్ళిపోడు అంతే నేను కాల్ లేడు నేను పాతాలను బంధిస్తున్నాను లేడు ఏమన్నాడు వేసిపోబు వదిలేసి మనిషిని వదిలేసి వెళ్ళిపోమంటే అవి చూడండి ఎంత బతిమాలనుకుంటున్నాయి అవి కూడా మళ్ళా అంటే ఆయన లోబడుతున్నాయి అవన్నీ అంటే ఆయన రావాల్సింది ఆ మనిషికి విడుదల చేయాల్సిన టైం ఆ కార్యం కాబట్టి అవి ఆయన చోవర్క్ అక్కనే ఉన్నాయి అవి కదా అవి ఏసో తప్ప ఎవరు తీశారని చెప్పేసి వాటికి కూడా తెలుసు కాబట్టి ఆయన చేస్తున్నాయంట మమ్మను ఆ దేశం తొలివేదని ఆయనను నిఘాలో బతిలాడుకున్నాను బతిలాడుకుంటున్నాను ఆయన ఈసోల్ని బతిలాడుకొని ఆయన కావాలేమో అప్పుడేమో అక్కడ అపవాది నువ్వు నాకు మొక్కుతే ఈ దేశాన్ని మొత్తం అన్నది ఇప్పుడు చూడండి అపవాది ఆయనను మొత్తుకుంటూ ఆయన మీద ఆయనను మొక్కుకుంటుంది ఆయన బతిమలాడుకుంటుంది ఇంత రివర్స్ అయింది ఇక్కడ అప్పుడేమో అట్లా వాడుకుంది ఇప్పుడేమో దేవుడు అని అట్లా వాడుకుంది అంటే టైం అట్లా ఉంది అక్కడ సిచువేషన్ అట్లా ఉంది కాబట్టి మిగిలి పతి మిని ఇక్కడ ముక్కడికి ఏం తక్కలేదు తెలుసా అంటే ఆల్మోస్ట్ ముఖ్య ఆయన కాదు కూడా మనం బంధించదు మనం ఇక్కడ తోలి తోలి ఇవ్వమంటే ఎక్కడ తోలి అంటాం చూడండి అక్కడ పెద్దను మేచుండెను అక్కడ దగ్గర పంద పెద్ద పంద పందుల మంద మేచుండెను కదా మరి ఇని కాల్ చేసుకోబు ఎందుకు కాల్ మరి అక్కడ పాతలను బంధించు బంధించచ్చు కదా ఎందుకు బంధించలేడు కదా ఏ దానికి ఆయన గద్దా గద్దించిన కానీ కూడా ఎట్లా గద్దెస్తుండే చనిపోయి కాదు వదిలేసి కొమ్మంటుండ అంటే అక్కడ జనం పట్టిన వాడికి కూడా జనం పట్టిన కూడా ఏమన్నాడు జనం వదిలేసి పోమని మాట్లాడి అంతే కానీ జనం గద్దించున్నాను కదా పాతలో బంధిస్తానన్నాడు ఏమన్నాడు అక్కడ ఇక్కడ కూడా చూడండి వదిలేసి పోమంట ఎక్కడ ఎక్కడ పోలికి ఆగ్ఞేయం ఉంటున్నవి ఒక పందిలో మంది దగ్గర కొమ్మని ఆగ్నేయం ఉంటున్నవి అందుకే ప్రభువా మీరు ఆజ్ఞేయం కానీ మాకు కదా ఆయన కాల్ చేస్తాని అట్లా బంధిస్తలేడు కదా నువ్వు కూడా కాల్ అధికారం లేదు ఎట్లంటే దేవిన వాళ్ళని బంధించాలి అంతేటండి కదా వదిలేవని పోతాం చెప్పాలి ఇంకా సృష్టికర్తని అటు కాల్ చేయలేడు బంధించలేడు బంధించామంటే వదిలేసి వెళ్ళిపోమంత పాతలో బంధిస్తున్నా అనలేడు ఇక్కడ కాల్ చేస్తున్నా అనలేడు వదిలేసి పొమ్మడానికి ఎంత బతిలాడుకుంటా చూడండి బతిలాడుకొని అని ఒక మాట అయిపోతున్నాయి ఇక్కడ పెద్ద పందులో మంది మేచు ఉండను కనుక బ్రదకు చదవా పన్నెండు చదవే కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్కు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలు ఆయన బతిమీలాడుకుంటా ఏం బతిలాడుకుంటా దయ్యములు అక్కడ అపవాదిని అపవాది ఆయన అడుగుతుంది ఇక్కడ నువ్వు నాకు ముఖ్యమా ఈ దేశం మొత్తం మీకు ఇచ్చేస్తా ఈ రాజం మొత్తం నీకు ఈ రాళ్ళను నువ్వు రొట్టెలి చేసుకుని తిరుమానంటే అక్కడ దానికి ఎట్లా కూర్వ సమాధానం చెప్పాడు ఇక్కడ అపవాది ఆయన బతిలాడుకుంటుంది అయ్యా ఆ పందల మందలకు మేము వెళ్ళడానికి మాకు ప్రవేశించడానికి మాకు ఆగ్నే అయ్యి మేము వెళ్తాము ఆ దయ్యములు ఆయనను బతి మాలుకున్నాను ఆయనను దయ్యము బతి మాలుకుంటున్నాయంట నీలో పవర్ నీ దగ్గర దేవుని ఆత్మ ఉంటే నువ్వే కడెళ్ళినా అక్కడ మీతో కూడా దగ్గర వచ్చి మాట్లాడుతుంటాయి కదా నేను ఇక్కడ సేవకి వెళ్తున్నాను కూడా మీ ప్రయాణం ఎక్కడ ప్రయాణం చేస్తుంటే ప్రయాణంలోకి అడ్డపడతా ఉంటాయి సేవ దగ్గరికి అడ్డపడతా ఉంటాయి కదా ఎక్కడో ఏదో ఒక పనిచేస్తున్నా ఉంటాయి అవి కదా నిల ఉంటే నువ్వు వాటిని గద్దెస్తే అవి వెళ్ళిపోతాయి నుంచి అవి నీ దగ్గరికి రావు నువ్వు ఎక్కడైతే పోతున్నావు వాళ్ళ కుటుంబాల దగ్గరికి కూడా రావు నువ్వు వచ్చి డిస్టర్బ్ చేస్తాయి ఆల్రెడీ ఇక్కడ మన ప్రభుత్వం డిస్టర్బ్ చేస్తాయి డిస్టర్బ్ కాలేడైనా వాటి కూలు సమాధానం చెప్పిండు కూలుగా వీటికి జవాబు ఇచ్చేసిండు జవాబు ఇచ్చేసాక ఇక్కడేం చేసినా మళ్ళీ ఆయన బతున్నాడుకుంటాయి ఇక్కడ ఇయ్యా మేము పంతొమ్మిది వందలకి వెళ్ళడానికి అవకాశం ఇదండి అక్కడ మేము వెళ్తాం ఇక్కడ వాటికి సెలవయ్యగా ఆ అపవిత్రాత్మ ఆ అపవిత్రాత్మలు వాణిని విడిచి పందులలో ప్రవేశించను ప్రవేశించను ఆ పందులలో ప్రవేశించిన ప్రవేశించిన ఏమైంది ప్రవేశింప చదవాలన్నా చదువు ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల ఆ మంద ఆ ప్రాంతం నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చను చూడండి కదా అపవిత్రాత్మ అవి పంద్రం మందలో పోవాలని ప్రవేశించి అప్పుడు ప్రవేశించిన అంటే అక్కడ సెలిచ్చండి వేసుకోండి సెలివిస్తే ఎన్ని చేసినాయి అవి అప్పుడు ఇక్కడ లెక్క వస్తుంది ఇక్కడ నుంచి అదంట రెండు వేల సంఖ్య గల అక్కడ పెద్ద మంద ఉందంట పంద్రం మంద కదా అక్కడ ప్రవేశించగానే ఆ పందలను ఏం చేసినట్ట మొత్తం గాలి కదా గిర్రలో దిగిపోయినట్టిర్ర దిగిపోయా అవి ఏం చేసినాయంట సముద్ర పడి చచ్చిన అంట ఆ సముద్ర పడి చచ్చినాక ఆత్మ చచ్చిపోయాయి అక్కడ లేదు ఇక్కడ ఏమంట పందులు అక్కడ పందులు పడి చచ్చ అంటే అక్కడ ఒక రూట్లో అయిలో కొట్టేసినట్లండి అవి పెట్టుకునే మళ్ళా అక్కడ రూట్లో పంపించేసి నువ్వు పంపించడానికి ఆ మనుషుడు బాగుపడ్డాడు బాగుపడ్డాక తన సాక్ష్యాన్ని తనకున్న క్షమను తనకున్న బంధకాలు ఎట్లా పోయినాయో ఎక్కడైనా చెప్పు పుట్టా అవుతున్నాడు ఇక్కడ కింద చూసారే ఈ వాక్యం కింద చూసుకుంటే అర్థమవుతుంది కదా అట్లని నువ్వేం చేస్తున్నావు నువ్వు ఎట్లా ఎదుట సమాదం ఎట్లా చెప్తున్నావు రెచ్చగొట్టేవా రెచ్చగొడుతుంటారు మస్తుగా ఏ విషయం అయినా సరే కదా రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోతున్నావా నువ్వు రెచ్చిపోయినవాళ్ళంటే ఫస్ట్ ప్రభుకే వస్తుంది నా ప్రభుకే చెట పేరు వస్తుంది ప్రభు నామానికి చెట పేరు వస్తుంది ఏమని అంటారు మరి నువ్వు విశ్వం నమ్మకం ఇట్లా మాట్లాడతావాను నువ్వు దేవుని బిడ్డ ఇట్లా మాట్లాడతావా అంటారు కదా ఫస్ట్ మన ప్రే దేని పేరు వేసుకొస్తావు తెలుసా కాబట్టి ఎక్కడ ఛాన్స్ ఇవ్వదు ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా తప్పు నీది కాకపోయినా తప్పు నాదే అనుకోవాలి కదా నింద మీద నింద ఎట్లా ఒట్టిగా నింద వచ్చి పడగా కూడా సరిగా పడితే పడ్డాది అనుకోవాలి మనం ఎక్కడ నోరు చేయదు ఎక్కడ మనము చలాయించదు ఎందుకంటే ప్రభు పోలికలం నడుచుకుంటామని మనం అందరం మనకు అందరూ తెలుసు కదా ఆయన సేవ మనం చేస్తున్నాం కాబట్టి ఆయన పరిచయాల్లో మనం ఉన్నాం కాబట్టి పప్పుడు ఎట్లా మాట్లాడిన అపవాద తోటి ఎంత కులువ సమాధానం చెప్పినండు అక్కడ నుంచి అది వెళ్ళిపోయింది అట్లా నువ్వు కూడా సమాధానం చెప్తే ఎంత కోపం ఉన్నానైనా సరే ఎంత దుర్మార్గం అయినా సరే వెళ్ళిపోతున్నాయి నీ దగ్గర అంత మంచిది కదా ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే తగ్గింపు కావాలి ఫస్ట్ పప్పుడు ఎట్లా మాట్లాడిండు అట్లా విధానం ఎందుకంటే అన్ని పవర్స్ ఉన్నాయి దగ్గర పవర్ నీ దగ్గర డబ్బు ఉంటే నీ దగ్గర పెద్ద కారు ఉంటే నువ్వు ఆ కారు పెట్టిన నడుచుకోవడం అంటే నువ్వు కదా మన ప్రభు ఆయనికి సిద్ధం ఉంటాడు అక్కడ కదా అది ఏమి ఇప్పుడు అంటే మనతో పాటు కూర్చొని సిద్ధం ఉంటాడు ఆయన ఇప్పుడు ఆయన కుట్టిన పడ్డాడంటే ఎందుకు అంటాడు చెప్పండి ఆయన తప్పించుకోవడానికి అధికారం లేకనా కదా పడాల్సిన విధానం కొడితే పడాల్సిన విధానం అది నువ్వు కూడా తిరితే వాడు సరే నేను చేసుకోవడం ఉంది ప్రభు తీసేస్తారు కదా అని అది మనం చెప్పాల్సిన విషయం అది కదా తగ్గించుకొని ఉండాలంట తగ్గించుకొని నేను ప్రభుత్వం పూలు నడుచుకుంటా కాబట్టి నిన్ను నిన్ను ప్రభులు ప్రభు నిన్నులో చూడాలి కాబట్టి నీ ప్రవర్తన ఎట్లా నీ పని విషయంలో కానీ నీ జాబ్ దగ్గర కానీ నీ సేవ విషయంలో కానీ ఈ కుటుంబంలో కానీ ఎక్కడైనా సరే నీ బంధువులలో అయినా సరే కదా నువ్వు ఎట్లా ఉన్నావు అనేది పాయింట్ నువ్వు తప్పు ఎప్పుడైనా తప్పు చేసినావా ఆ తప్పు పట్టేస్తాడు తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండాలా ఒకవేళ తప్పు చేస్తే తప్పని ఒప్పుకోవాలా లేకపోతే ఎవరైనా నిందని మీద నీ మీద నింద అవసరం చేసినా సరే దానికి సమాదాం ఎట్లేపాలా నువ్వు ముఖ్యంగా దేని మీరు అన్ని సమాధానం ఆయననే కదా ఇక్కడ పంతొమ్మిది మందిని వేసి అంటే ఒక సెలవి ఒక ఆర్డనిచ్చుడు ఆ పంతొమ్మ వెళ్ళిపోమని కదా అక్కడ వెళ్ళిపోయినాయి ఆయన అక్కడ బంధించలేడు ప్రయత్నం కాల్చేయలేడు ఆయన ఎందుకంటే నా దగ్గర పవర్స్ ఎందుకు కాల్ చేయండి ఇక్కడ అదొక విధానం ఆయన కాల్లేడు ఆయన బంధించలేడు ఆయన కాల్ చేస్తాను లేడు నేను అర్జుంతో అక్కడ సెలవు ఇచ్చిండు ఆ పందల మంది పోమని అక్కడ వెళ్ళినాయి అక్కడ మనుషులు సపర్చబడ్డాడు అంతే కదా నువ్వు తగ్గించుకుని ఉండాలంట ముఖ్యంగా మనకు డిపాల్సిట్యూషన్ ఓపిక ఖచ్చితంగా దగ్గర ఓపిక ఉండాలా కదా తెలుగుతాన వాఖ్యాన్ని తీవించు అక్కడ స్త్రం ప్రభావ పరిశుద్ధ గొప్ప దేవా సర్వశక్తి మంతడానికి వందలిస అబ్రహా నిశాఖ యాకబ్ల గొప్ప దేవా నిన్న నీటి నిరంతరం ఏకరీతి ఉన్న దేవా మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సకల యుగంలో రాజైన దేవ పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర నీకేస్తమైన ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడి మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నదైనా మమ్మల్ని సర్జీలకు నిలబెట్టుకున్నారు దివార మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినము కనుగరించిన దీనివంతా మీరే మాకు సహాయ కలిగినారు ప్రతి మేము పోయి ప్రతి మార్గంలో ప్రతి స్థలాలలో ప్రభావ మీకు సమాధానం కనిగరించిన గొప్ప దేవ మీ ఆదరణ మా కనుగించినా మీ కృప మీద కృపను అనుగ్రహించారు నా దేవ ప్రభావ నీకే వందాన్ని చెల్లిస్తాం నీకే కృతజ్ఞతలు అర్చించుకుంటున్నాను తండ్రి మీ వల్ల ఇది కలిగిన ప్రభావ మీరే మా సాయకులనైనా నీకు వందాన్ని చెల్లిస్తాం మీలాగా మేము ఉండాలి ప్రవా మీలాగా మేము సంభాషించాలా మీలాగా మేము మాట్లాడాలా ప్రవా ఆయన ఇసు ప్రభావ ఈ లోకంలో మీరు ఎట్లా వచ్చినారో ప్రభావ మేము అట్లా మాట్లాడలేదు మీరు సాయి నీకు వందాలు కృతజ్ఞతలు అర్చించుకుంటున్నాం సమస్త గణత మహిమ ప్రభములు మహాతేజస్సు మహేష్వరం ఇక యుగంలో నీకే కలుగునుగా కాలేదు ఆయన మధ్య కాలే సమయంలో ప్రభావ మీకు స్వరమీయ భాగ్యం మాకు అనుగరించారు ప్రభ మీరు అపవశ్యంగా శోధింపబడినారు కానీ ప్రభావ చాలా మందికి ఈ రోజు ఈ రోజు కూడా చాలా మంది ప్రశ్నలాగానే ఉండిపోయినాయి ప్రభావ ప్రభు దేవుడు అయితే ఎందుకు ఆయన అప్పవ చేసి శోధింపబడి అన్నప్పుడు మీరు అక్కడ దేవుళ్ళలాగా లేరు ప్రభావా ఒక సేవకులాగా మీరు ఉన్నారు అక్కడ అందుకే ప్రభావ వాడు ఆ రీతిగా మిమ్మల్ని ఆశ పెట్టినారు ప్రభావ సమస్తం వాడు కంటోల్ ఉంది ఒక దేవుని సేవకు ఎట్లా శోధింబడతాడు దాని నుంచి విజయం పొందుతాడు అనే విషయం మీరు అక్కడ మీరు మాతో మాట్లాడినారు ప్రభ నీకు మీరు దేవుళ్లాగా ఉన్నారు ప్రభావ శోధింపబడిన ఆయన రెండు రోజులు మీరు అక్కడ పాటించారు ప్రభావ అపవాది శాత మీరు శోధింపబడ్డారు తండ్రి ఆత్మ వల్ల మీరు ఆరణ్యలో కొనుక్కోబడినారు ప్రభావ కాబట్టి ఈ లోకంలో మాకు ఎన్ని శ్రమలు తప్పవు ప్రభావ కానీ మీరు ఎట్లా జయించు అపవాదిని దుష్ట శక్తుల్ని వాడు ఈ లోకంలో మనుషులు అనేకలు ప్రభ తారుమా చేసే ఎన్నో లోకాశలతో నడిపిస్తున్నాడు కానీ మీరు మాత్రం ప్రభావ అక్కడ మీరు పడిపోలేదు ప్రభావ కాబట్టి మేము అనుకున్న మేము కూడా ప్రభావ రీతిగా పడిపోకుండా దాన్ని ఎదిరించాలనే విషయాలు ప్రభావ మీరు అక్కడ మీ చూపిస్తున్నారు ప్రభావ కాబట్టి నేను మేము కూడా రీతి ఉండాలి మనుషులు ఎంతో రెచ్చగొట్టినా కానీ ప్రభావ మేము సాత్వికంతోనే ప్రేమతో మనుషులు సమాధం ఇవ్వాలా వాళ్ళ ఎలాంటి దేశాత్మడానికి వీలేదు ప్రభావ మనుషులు హెచ్చరించినప్పుడు ప్రేమతో మేము హెచ్చరించాలా సమాధానంతో హెచ్చరించాలా ప్రతి దశలో ప్రభావ మీ వాక్కు మంచి బయలుదేరాలా సమర్థవంతమైన మీ వాక్కును మేము కలిగి ఉండాలా ప్రభావ నా తండ్రి ఈ లోకంలో మీరు వచ్చినప్పుడు ప్రభావ ఎట్లా మనుషులతో సంభాషించినారు ఎంతో ప్రేమతో చెప్పినారు ప్రభా అట్లానే మేము కూడా వాకింగ్ చెప్పాలా ప్రకటించినప్పుడు అప్పుడే మనుషులు వింటారు ప్రభా లేకుంటే వాళ్ళ దేశం వస్తుంది రక్షణ పొందడు ఎప్పుడు కూడా రక్షణ పొందడు ప్రభావ ఒకవేళ ఆ రీతిగా ఉంటే ప్రభావ వాడు ప్రేమతో చెప్పి వాడు వింటాడు ప్రభావ కానీ మనుషులు ఈ రోజు ఓ ప్రభా పాస్టర్స్ ఎంతో మంది ప్రభావ కఠినతో చెప్తూ వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు అన్ని కూడా రాకుండా చేస్తున్నారు మీ సన్నిధికి మీరు అది చేయాలా ఇది చేయాలని చెప్పిన రకరకాల బాధలు రకరకాలమైన విధానాలు పెట్టి ప్రవాలు రాకుండా చేస్తున్నారు సంఘానికి ప్రభావ నా తను ఎందుకంటే వాళ్ళు చెప్పే విధానం తెలియదు వాళ్ళకి ప్రభావ చెప్పినా వినర్ ప్రభావ ఎందుకంటే ఎవరి దోషుల రీతి ఆ రీతి పోతేనే కానీ మేము మటుకు రీతి ఉండకుండా మీ ఆత్మ కలిగిన మీ మనసు కలిగిన వాళ్ళు మీ మీలాగే మేము వాకింగ్ చెప్పాలా ప్రభావా అలాంటి బిడ్డల బొమ్మలు తయారు చేయండి వాకింగ్ ఈరోజు మాత్రం మాట్లాడానికి నీకు వందాలి సహా నీకే కృతజ్ఞతలు అర్చించుకోవడం ఆత్మీయ సత్యం గ్రహించలాగానే సాయపడండి మీకు నూతనమైన అభిషేకం మా ప్రతి దశలో ప్రభావ మీకు అధికారంగా ఓ ప్రభావ మీ అధికారం పొందుకొని అనేకులు మీ వాక్యం ప్రకటించాలా మా బోధ విన వాళ్ళంతా ఆశ్చర్యపడాలా ప్రభావ అట్లా వాక్యం చెప్పాలా మేము ఎందుకంటే ప్రభావ అలాంటి అధికారం మీరు ఇచ్చినారు మాకు పై నుంచి వచ్చిన ప్రభావ మీ నుంచే అది కలిగింది కాబట్టి ప్రభ దాన్ని తగినట్లే మేము జీవించాలా ప్రభావ కాబట్టి ప్రభ డ్రాగన్ అది రెచ్చగొడుతుంటుంది మనుషులు ప్రభావ మనుషులు ఉండి దానికి గద్దిస్తాను ఏసు క్రీస్తు పరిషుద్ధ నామన్న హళలియ అనేక ఈ రోజు కూడా ఎందుకు పడిపోతున్నట్టే ప్రభలకు అహం గర్వం ప్రభావ కాబట్టి ప్రభులకు క్షమించండి వాళ్ళ పట్ల మీ కనికిరం చెప్పించి మీ నడిపించండి గొప్ప దేవానికి వందలు ఇస్తాయా వాక్యం ద్వారా మాట్లాడడం నీకు ఏకప్రెట్లు అర్పించుకోవడం అయినా వాక్య మా హృదయంలో మేము భద్రపరచుకోవాలి దాని ప్రకారం ప్రేమతో మనుషులు ప్రకటించాలామైనా సహాయపడండి ఈ దీనివంత మీరు మాకు సహాయకులు అనుక నీకు వందనాలు చెల్లిస్తామైనా ప్రభు వైరస్ బాధ్యులందరినీ మీరు స్వస్థపచ్చండి ఆ కలవరిసిలో మీరు పొందిన గాయాల స్వస్థతుంది ప్రభావ ప్రతి ఒక్క వేడికి సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిషు నామన హలలియ మీరే స్వస్థపచ్చండి గొప్ప దేవ కేబీ గ్రూపును ప్రతి అందరు మీరు ఆశ్రదించండి నూతనంగా అభిషేకించి మీరు గొప్ప శాసన పెట్టుకోండి సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ప్రభావ మీ వాక్యను ఉపదేశించాలా పతి సత్తానికి సిద్ధపడి ప్రభావ దైవావేశం చెప్పిన పతి లేతనని ప్రభావ మేము దిద్దాలా సరి చేయాలి అనేకులు మీరు చెంత నడిపించాలా అలాంటి సేవ చిత్రాలు మనందరూ నడిపించాలని ప్రాధిష్టమైన గొప్ప దేవ చంద్రశేఖర ముట్టని ప్రభావంగా మంచి ఆరోగ్యం తెచ్చింది మీ పర్లో ఒక జ్ఞానం నింపండి మీ సముచితమైన జ్ఞానం చేత ఇంకా నింపండి ప్రభావ ఇంకా అనేక విషయాలు అందరూ బయలుపరచండి మేము నేర్చుకోవాల ప్రభావా హృదయంలో మేము భద్రపరచుకోవాలి దాని ప్రకారం వాటిని పట్టుకునే ప్రభావానికి మీరు ప్రకటించాలా అనేక విషయాలు మీరు మాకు బయలుపరచండి ప్రభావా ఎన్నో విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నారు దాన్ని బట్టి నీకు వందలా ఇది మీ వల్లే కలిగిన ప్రభావ మా సంతకాలంపులు కాదు మా శక్తి కాదు మా జ్ఞానం అసలే కాదు ప్రభావా పనికిరని ప్రభావ ప్రభావ మీ వల్ల ఇది కలిగింది కాబట్టి మీరు పట్టుకొని చివరి వరకు మీకు వరకు జీవించాల నీతి సత్యాన్ని అనేకులు ప్రేమతో ధైర్యంగా సాత్వికంతో దీని మనసుతో ప్రభావ ఉపదేశించి తయారు చేసి మీరు ఆరో సిద్ధపచ్చుకోమని ప్రాధిష్టమైన చంద్రశేఖర చుట్టూ అగ్ని కంచుమైన ప్రవ కుటుంబం చుట్టూ అగ్ని కంచి ఇద్దరు దృష్టి నుంచి మీరు కాపాడండి అన్న వర్క్ ప్లేస్ లో మీరు తోడుండండి అన్న కుటుంబం బంధువులందరూ సరస్వతిలో నడిపించిన ప్రభావ మీరే సహాయపడండి ఇక కాలం బహుకొంచమే ఉంది ప్రభావా సమయం చాలా తక్కువ ఉంది ప్రభావా ఎక్కడ అవకాశం దొరికితే మేము అక్కడ పోయి వార్త అనేక ప్రాంతాలు ఎంతోమంది సేవకులు లేవు ప్రభ ఎంతో విస్తారం ఉంది సేవనైనా పని వారికి పొదుగున్న నూతన సేవకు మీరు లేవినెత్తండి ప్రతి ప్రాంతం నుంచి ప్రతి సంఘాల నుంచి ప్రతి గల్లీల నుంచి ప్రతి ప్రాంతం నుంచి ప్రభావ గొప్ప గొప్ప సేవకులు మీరు లేవినెత్తాన్ని ప్రతి బిడ మీరు అభిషేకించండి గొప్ప సేవ జరగాల ఈ లోకమే తారుమాజాల ప్రభావ భూతలకంగా గొప్ప సేవకులుగా మేము తయారు కావాలి మేమంత ప్రభావాన్ని బిడలుగా మమ్మల్ని అందరూ చేయండి ఆ స్థితికి మేము అందరూ ఎదగాల మీ వాక్యంలో ఒక దశ నుంచి ఒక దశకి ఎదుగుతుంది పోతేనే ఉండాలి ప్రభావ కాబట్టి ప్రభావ మీరు వచ్చినప్పుడే మాకు సంపూర్ణత కాబట్టి మీ సంపూర్ణ తగిన సరళత కలిగి మేము జీవించే బిళ్ళగా తయారు చేయమని మీ ఆకులన్న సిద్ధపరచుకోమని త్వరలో అన్న ఏసు క్రీస్తు పరిషత్ నాకున్న ప్రార్థనం తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ చేయండి పర్లోక మంది ఉన్న తండ్రి ఎస్ఐ నీకు వందనాలు తండ్రి ప్రభవానికే స్థుతులు స్తోత్రంలో తండ్రి కనికరం గల తండ్రి కృపగలిగిన తండ్రి జీవం కలిగిన జీవాధిపతి న్యాయాధిపతి నా తండ్రి నా ఎస్ నీకే పాదాభి ఆదరణకర్త విశ్వాసమునకు కర్త సమాధానకర్త ఆలోచనకర్త ఆశ్చర్యకరుడ స్థుతులకు స్తోత్రాలుడ దయామయుడ కృపామయుడ మహోన్నతుడా సర్వోన్నతుడా ధవల వర్ణుడా అతికాంక్షనీయుడైన తేజోమయుడైన నా తండ్రి నా ప్రాణప్రియుడ నా ఎసయ్య నీకే వేలాది కోట్లాది స్థుతుల తండ్రి తండ్రి ఈ గడిచిన కాలమంతా తండ్రి నువ్వు మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచుకొని తండ్రి ఆయన నీ కంటి పాప తండ్రి ఆయన మమ్మల్ని కాచి కాపాడి తండ్రి ఈ యొక్క దినముకు తండ్రి నీ యొక్క నూతన కృప ఇచ్చి మమ్మల్ందరినీ తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయం తండ్రి నీతో గడిపే భాగ్యము తండ్రి నీ స్వరం వినే ధన్యత ఇచ్చిన ఆయన మమ్మల్ని యోగ్యులుగాను ధనవం ను ఐశ్వర్యవంతులుగా చేసిన నా తండ్రి నా ఏసయ్య నీకే వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రంలో తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావంలో తండ్రి ఏసయ్య నీకే వివేగములు కలుగునుగా కహలే తండ్రి అవును ప్రభు తండ్రి ఆయన ఆ మీరు ఆయన ఏర్పరచుకున్నారు ప్రభా ఆదాము అవని కానీ ప్రభ వాళ్ళకి మీరు ఆ ఫలం తినమన్నారు కానీ దుష్టుడు వచ్చి ప్రభ ఆ ఫలం తినమని వాళ్ళని ప్రేరేపించండు ప్రభ కానీ ప్రభ అక్కడ కూడా ప్రభ నీ మాట ఆదాము అవ వినలేదు ప్రభా నీ మాట అక్కడ వినలేదు అందుకే దేవుడు మీరు చెప్పినారు ప్రభా మనుషులు రొట్టె వలన కాదు దేవుని మాట వలన బతుకుతారంటే ఆ దినము ఆ అవ్వ కూడా నాయన ఆ ఫలం తినే ముందు నీ మాటని జ్ఞాపకం చేసుకోలేదు కాబట్టి వాడు మోసపొచ్చే ఆత్మ ప్రభా కాబట్టి అవ్వ మోసపోయింది ప్రభా వాడు ప్రభానయన అదే రీతిగా ప్రభానయన రాళ్ళను రొట్టెలని నీ దగ్గరికి వాడు వచ్చిండి ఇవన్నీ ఎందుకు మీరు మాదిరి చూశాడంటే వాడి పని మోసపరచడమే తండ్రి ఏర్పరచబడిన వాళ్ళందరినీ ప్రభా వాడు మోసపరుస్తాడు ప్రభా అలాగే పరలోకంలో వేలాది దూతలను కూడా తండ్రి వాడు మోసపరిచిండు ప్రభా ఎందుకు వాడు మోసం చేస్తాడంటే వాడు విధానమే వాడి వాడు కలిగి ఉన్న పని అది మోసపరచడమే కాబట్టి వాడు మీ దగ్గరకు వచ్చి కూడా మిమ్మల్ని మోసపరిచినట్లు ఆ విధానము అది మాకు ఎందుకు మీరు చూపించినారంటే కేవలం వాడి నుంచి మోసపోకుండా ఉండాలంటే నీ మాట మేము కలిగి ఉండాలా అంటే నీ జీవమైన వాక్యము మా హృదయంలో లేకపోతే వాడు రకరకాల ఆల రకరకాల చూపిస్తాడు ప్రభా మీకు చూపించండు అలాగే ఈ లోకంలో ఉన్న సేవకులు కూడా వాడు ధనాపేక్షను చూపిస్తాడు ప్రభా దురాశలను చూపిస్తాడు అహంను చూపిస్తాడు గర్వం వాడు మనుషులని ప్రభా రకరకాలుగా వాడు ప్రలోభాలకు చేస్తుంటాడు ప్రభా వాడు ప్రేరేపణ కానీ ప్రభా అది మీరు సర్వశక్తిమంతుడు తండ్రి మీరే కదా ప్రభా జీవము వాక్యము కాబట్టి మీరు జయించండ్రు కానీ ఆయన నీ బిడ్డలు ప్రభ ఎంతో మంది మీరు ఏర్పరచుకున్న బిడ్డలు కూడా కానీ వాడి ప్రలోభాలకు లొంగిపోయి ఆయన మోసపోయినారు ప్రభా కానీ మీరు రాత్రి దినం కూడా ఇదే వాక్యాన్ని ప్రభ ఈ జీవమైన వాక్యాన్ని మీరు చూపించండ్రు ఇప్పుడు ఈ దాసుడు ద్వారా కూడా ఇదే వాక్యాన్ని చూపిస్తుండ్రంటే మోసపుచ్చే ఆత్మలు నాయనాలు ఈ లోకంలో ఆల్రెడీ ఆకాశం నుంచి కిందకు వచ్చిన్నాయి ప్రభావ అవి కాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు జ్ఞాపకం చేస్తున్నారు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే మీ మాటలు మా హృదయంలో లేకపోతే మేము కూడా మోసపోతాం ఎందుకంటే వాడు మా దగ్గరకు కూడా వస్తాడు మమ్మల్ని కూడా మోసపరచడానికి మీ దగ్గరికి వచ్చాడు ఇప్పుడు మా దగ్గరికి వస్తాడు మేము మోసపోకుండా ఉండాలంటే మీ వాక్యము మా హృదయంలో ఉండాలా మీ వాక్యము ఆరోదయంలో లేకపోతే నాయన మేము కూడా మోసపోతాం కాబట్టి తండ్రి ఆయన మేము రొట్టె వలన కాదు ప్రభా మీ మాటల వలన బతుకుతాం ప్రభా కాబట్టి నాయన మాకు అనుదిన ఆత్మీయ ఆహారం అనుగ్రహిస్తున్నావు ప్రభా అవును ప్రభా నువ్వు జ్వరమును గద్దిస్తుంది లోబడుతుంది ప్రభాయన సేనా దయ్యాన్ని మీరు గద్దించినారు ప్రభ నాయన అది మీకు లోబడింది ప్రభ ఈ పర్వతాలు కొండలు నక్షత్రాలు ప్రభ అన్ని మీ వాక్కులోనే వచ్చినాయి ప్రభ మీ ఒక్క మాటతోనే వచ్చిందంటే ఆ వాక్లో ఆ యొక్క మాటలో ఎంత శక్తి ఉంది ప్రభ కాబట్టి నీకు అన్ని లోబడుతున్నాయి తండ్రి ప్రభా కాబట్టి నాయన మేము కూడా నీకు లోబడతాం ప్రభా మీరు గద్దించినప్పుడు మీరు హెచ్చరించినప్పుడు మీరు శిక్షించినప్పుడు మీరు బుద్ధి చెప్పినప్పుడు నాయన మేము మీరు ఏది చెప్తే మేము వింటాం ప్రభ వినకపోతే మేము నష్టపోతాం ఎందుకంటే మీరు అక్కడ మాకు అతి సమీపంగా ఉంది తండ్రి ఇంకా మేము ఐక్య విచారాల వల్ల ఏమైనా తిండి వల్ల ఈ లోకాన్ని మేము ప్రేమిస్తే నాయన మేము నశించిపోతాం తండ్రి మీరు నశించిపోవడానికి కాదు ప్రభ ఆ మరణించింది మమ్మల్ని నీతో ఉండడానికి ఆ పరలోకరాజ్యంలో కాబట్టి ఆ అపవిత్రాత్మలు నాయన వాడు మోసపరుస్తున్నాడు అబద్ధ బోధకులు నాయన వాళ్ళ టైం స్టార్ట్ అయింది కాబట్టి మేము మోసపోకుండా నీ వాక్యాన్ని మేము నాయన ప్రతి దినం ఉదక స్నానం చేసి ఆ వాక్యం ప్రకారంగా ప్రవర్తించి మేము పాటించి ప్రకటిస్తాం ప్రభా కాబట్టి ప్రభా ఈ స్వరం వినిపించినావు తండ్రి ఇది మీ కలిగింది ప్రభా ఈ స్వరం మీకు వేలాది కోట్లాది వందనాలు తండ్రి అలాగే ప్రభా యొక్క దాసుడు ప్రభా యొక్క జాన్ బ్రదర్ కూడా ప్రభా నాయన నా హృదయపూర్వక వందనాలు ఆయనను మీరు దీవించండి ఆశ్రవదించండి ఆయన జీవితంలో ఆ వివాహ విషయంలో మీరే గొప్ప కార్యం జరిగించిన ఆయన జీవితంలో ఈ సంవత్సరంలో ఆయనకి వివాహం అనుగా అవునుగాక ఏసు పరిశుద్ధ నామంలో ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలు ప్రభా యొక్క దాసుడు జాన్ బ్రదర్ కి మీరు చూపించండి మీ యొక్క తండ్రిని సేవలో ఇంకా విస్తారంగా మీరు వాడుకోండి అలాగే ప్రభా కొత్తగా వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయింది ప్రభా యొక్క భార్య భర్తల మధ్య ప్రేమ దయచేయండి వాళ్ళు కూడా రక్షణ మార్గంలోకి నడిపించండి వాళ్ళ చుట్టూ కూడా మీకు అంచే కాపుదల భద్రత పెట్టండి ప్రభా అలాగే వాళ్ళ పెద్ద ప్రభా ఆ యొక్క సహోదరుడు ఆ యొక్క కూడా ప్రభా మంచి ఆరోగ్యం దయించండి కుటుంబంలో శాంతి సమాధానం దయించేయండి వాళ్ళ ప్రతి అవసతలు తీర్చండి ప్రభా అలాగే తమ్ముడు తమ్ముడు భార్యను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి వాళ్ళని కూడా ప్రభా ఈ యొక్క వైరస్ల నుంచి వ్యాక్సిన్ల నుంచి తెగుల ప్రతి విధమైన కీడు నుంచి శ్రమల నుంచి ప్రభా మీ రాకడ వరకు మీరే కాచి కాపాడి వీళ్ళ కుటుంబాల ద్వారా కూడా ప్రభా మీరు విశేషమైన సేవ జరిగించండి మీరే వాళ్ళకు తోడయ్యండి మీ కృప వాళ్ళకు తోడే యునియన్ కా తండ్రి అలాగే ఈ ఆరాధనలో పాల్గొందిన ప్రతి బ్రదర్ కి సిస్టర్ కి నా తండ్రి నా హృదయపూర్వక వందనాలు వాళ్ళని కూడా మీరు దీవించి ఆశ్రవదించండి వాళ్ళని కూడా ప్రభ మీ బహుగా వాడుకోండి ప్రభ ఎలాంటి అబద్ధ బోధకులకి నాయనా ఆ యొక్క అపవాది ఆ శాతానికి ఆ ఘట్ట సర్పానికి వీళ్ళు చెక్కకుండా కేవలం నీ వాక్యం ద్వారానే వాడిని జయించినయన వీళ్ళు భద్రపరచబడాలా నీ వాక్యాన్ని వినని ఖచ్చితంగా మోసపోతాడు ప్రభా వీళ్ళు ఎవరు మోసపోకుండా ప్రభా నీ రాకడ వరకు వీళ్ళు నాయనా మెలుపు కలిగి ఉండాలా ప్రభా నీ ఎందు ప్రార్థన చేయాలా తండ్రి నా ప్రభా తండ్రి అలాగే ప్రభ ఎంతో మంది వైరస్ బాధితులు వ్యాక్సిన్ బాధితులు ప్రభ నాయన కుప్పల కుప్పలుగా ఉన్నారు ప్రభా లోకమంతా సృష్టి అంతా ప్రభ మీ ప్రేమ చూపించండి జాలి చూపించండి దయ చూపించండి కనికరమ కృప చూపించి తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా వాళ్ళందరినీ సంపూర్ణంగా స్వస్థపరిచి నీ నామే ఎరగని వాడు తండ్రి నిన్ను ఎరగాల నీ నామంలో రక్షణ పొందా నాయన తండ్రి సత్యం లేని వాళ్ళకి సత్యం నాయనా సత్య మార్గంలోకి రావాలా అలాగే ప్రభ మంది సేవకులు ప్రభ మీ అందరు నిద్రించినారు ఆ సంఘంలో కాపర్లను లేవనెత్తండి ఆ కుటుంబాలకి మీరే ఒక ఆదరణగా సమాధానంగా నాయన మీ కృప వాళ్ళకు తోడయ్యుండను కాక ఆయన భార్యను భర్తలను పిల్లలను తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళకి తండ్రి మీరే తల్లి తండ్రి అయి ప్రభా వాళ్ళకి తడుండండి అవును తండ్రి అలాగే ప్రభాత తండ్రి చంద్రశేఖరం అన్న నాయన తండ్రి నా దాసుడు ఆయన కూడా మీరు తోడునండి రాకపోలో తోడునండి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన ప్రభా ఇంకా మీ సేవలో ప్రభా బహు విశేషమైన గొప్ప కార్యాలు ఆయన సేవలో మీ జరిగించండి ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలు మీరు బయలుపరచండి రేపటి దినం ప్రకటన గ్రంథాన్ని ధ్యానించబోతుండగా ఆయన ద్వారా మీరే మీ స్వరం వినిపించండి అన్న ఆ సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం దయచండి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి నాయన ప్రభా తండ్రి అలాగే సిస్టర్ని కూడా మీకు ఆత్మ వర్షము కుమ్మరించండి పిల్లలు చదువుకో మంచి జ్ఞానం అనుగ్రహించండి నాయన ఈ వైరస్ల నుంచి వ్యాక్సిన్ల నుంచి తెగుల నుంచి ప్రభా కీడు నుంచి శ్రమల నుంచి కుటుంబాన్ని కూడా మీరే కాచి కాపాడండి తండ్రి నాయన ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయం ఉందో ప్రభానైనా నీ స్వరం వినిపించినవ తండ్రి నిజంగానే మమ్మల్ని భాగ్యులు గాను యోగ్యులు గాను ధనంతులు గాను ఐశ్వర్యవంతులు ఎందుకంటే ప్రభానైనా నీలోనే ఐశ్వర్యం ఉంది ప్రవాణా అయినా ఈ లోకంలో దరిద్రం ఉంటే ఏం ప్రభా ఈ లోకంలో ఎట్ట జీవిస్తే ఏముంది శరీరకంగా ఈ లోకం ఈ లోకమే ఉండదు ఈ లోకంలో ఏమి కలిగి ఉంటే ఏముంది కానీ మేము మాత్రం ప్రభా నిన్ను కలిగి ఉంటాం ప్రభా ఆ యొక్క పరలోక రాజ్యంలో మేము నీతో ఉండాలని ఆశపడుతున్నాం అక్కడ నువ్వు మా కోసం ఎంతో ప్రభానైనా రకరకాల వాటితో వాటిని నేను సృష్టించి పెట్టినావు ఆ వాటిని మేము ఆస్వాదించాలా వాటిలో మీతో మేము ఉండాలి కానీ ఈ లోకంలో దరిద్రంగా ఉంటేమి పేదరికంగా ఉంటేమి ఎట్లా ఉంటాయేమి ప్రభ మా పిలుపు ఎప్పుడు నీ పట్లనే ఉండి నిశ్చయం చేసుకుని జాగ్రత్త పడి ప్రభ ఉండి నీ సేవలో ముందుకోగలగనా ఈ మధ్యాహ్న కాల సమయం నీ స్వరం ద్వారా వినిపించినందుకు మీకు వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి సమస్త మహిమా ఘనతా ప్రభావంలో తండ్రి ఎస్ఐ నీకే యుగయుగములు కలుగునుగాక ఆమె థ్యాంక్ యూ జాన్ రధర్ చేయండి పరిశుద్ధురాలు ఎవరండి సార్ మహాపరుభుదేవాత కృపతండి నీకు సుతుల స్వత్రాలు ప్రభావండి సజీవాలు ఎక్కడ ప్రభావం కృపడి కానీ ప్రభావ అవుతండి దినానంతా మనం చూడలేకపోయింది ప్రభా కానీ నన్ను సజీవం కానీ సుతుల స్వత్రాలు ప్రభావితండి ఎక్కడ ఇద్దరు ముగ్గురి నామాన్ని కుడి ఉంటారు అక్కడ మీరు ఉంటా ఉన్న ప్రభావండి ఇదిగోతండి ఇచ్చిన కుడికి మీరు మేము నమ్మి ఉన్నాం ప్రభావితం చేసాయా అలాగే ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు మీరు సజీవం వచ్చినందుకని సుతుల స్తోత్రాలు ప్రభావితండి ప్రతి ఒక్కరు సజీవం నేను ఆరాధించి కృపించడం కానీ సుతల స్వత్రాలు ప్రభావితండి ఇదిగో తండే అపవాద మమ్మల్ని మిమ్మల్ని శోధించారు కానీ మీరు ఇదిగోతండి చేసా వాక్యం ద్వారానే సమాధానం చెప్పింది ప్రభుత్వ ఇదిగోదండి అలాగే మేము ఇదిగోదండి అలాగే మేము కానీ శోధనలో ఉండే వెళ్తున్నప్పుడు ప్రభావితండి వాక్యం సారంగా జీవించాలి ఎందుకంటే మీరు వాక్యం ద్వారా కానీ అధికారం ఇస్తారు ప్రబోధి అతని చేసా అటు అధికారం ఇచ్చే దేవుడు మీరే ప్రభావం అంటే చేసా అటు అధికారంలో మేము ఉండాలి ప్రభావితి గతండి మీరు ఆత్మ పరిపూర్ణలో ఉన్నట్టు మేము ఆత్మ పరిపూర్ణ ఉండాలి ప్రబోధి అంటే చేసాయా అలాగే తన ప్రతి ఒక్కరు సోదర భంగ జీవించారు ఇదొక తండ్రి చేసే అలాగే ప్రతి ఒక్కరు మంచి ఆరోగ్యం దయచండి పవ మంచి తెలియదండి మంచి జ్ఞానం దయచండి ప్రభు ఇక తన కరోనా వైరస్ దాన్ని బట్టి ఉన్న ప్రాధాన్యత ప్రభుత్వం కరోనా వైరస్ ఇదిగో తండ్రి బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ ఎల్లో ఫంగస్ పెయిన్ ఇది ఒకటి అలాగే ఎటువంటి తెగులు ఆ తెగులు ప్రతి ఒక్కరిని దయచండి పవ ఇదిగో స్వస్థి దేవుడు నవే ప్రవాడి చేసే అక్కలు ఇదిగోటండి మా పాపాలు మాషాపాల కోసం మీరు ఈ లోకానికి వచ్చినారు పవ ఇదిగో తను మా పాపాలు మాషాపాల కోసం అక్కలు మీరు గాయలు పొంది ప్రభావ ఉంటాను మీరు పొందిన గాయాల ద్వారా మాకు స్వస్థ పవ ఇక తను నేను గాయపడ్డా వక్కను పుట్టాను పవ స్వస్థ పచ్చని ప్రవా ఇదిగో తను మన పడుకున్న మీద లేపే దేవుడు నవే ప్రభావం ప్రభావాయుష్ని పడి ఇచ్చే దేవుడు నవే ప్రభావం అవుతాం రేసా ప్రతి ఒక్కరికి ఆయుష్ని దయచండి పవ ఇది ఒకటి రేసా ప్రతి ఒక్కరిని లేపడిన మీ సాక్షులుగా నిలబెట్టుకున్న ప్రభావ ఉంటుంది ప్రతి ఒక్కరు ఇదే సజీవ సాక్షులు కొన్ని నీ క్రియలు వివరించి కృపర్ చేత దయచండి ప్రభావ ఉంటుందని మీరు మీరు మీరు మీరు మీరు వాగ్దానం చేసే ప్రభావ ప్రతి ఒక్కరు ఏహో క్రియలు విరించి కృషప ప్రతి ఒక్కరు దయచం ప్రభావవును స్వస్థపచ్చే దేవుడు మీరు ప్రతి ఒక్కరు నిసుకొస్తున్నావు స్వస్థపరచని పవ ఇకండి ఇదిగోటండి స్వస్థత పడిగానే ఎంతమంది ఇదిగో తన చెడు మార్గాలు నడుస్తున్న ప్రభావం ఇదిగోటండి ఆ చెడు మార్గాల్లో వాళ్ళు విడుదల పొందారు ప్రభుత్వం అంటే ఈ మరో జీవితం మీరు ఎందుకు ఇచ్చారు అది వాళ్ళు తెలుసుకుని జీవించారు పవ ఇకంటే కొన్ని జీవించాలి ప్రభావ ఇది ఒక తను చేసా మీ చిత్తం లోబడి జీవించాలి ప్రభావ ఇదిగో తను మీకు ఇదిగో తను దానికి పోయిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి వాతావరణ దర్శనాల మాట్లాడి వాళ్ళు బలపరచారు ప్రభావ తండ్రి అలాగే తండాయా అలాగే తండ్రి అలాగే తండ్రి చనిపోయిన ఇదిగో తండ్రి ఎంతో మంది కరోనా వైరస్ తమ ప్రియులు పోగొట్టుకుని ఎంతో మంది ఇది బాధపడతారు ప్రభుత్వం అంటే కన్నెటి నాట్యంగా మధ్య దేవుడిని ప్రత్యేక విషయంతో కృతజ్ఞత స్థుతులు చెల్లించడం ప్రభావం తండ ప్రతి ఒక్క తీసుకోండి చావు అనేది మేలే ప్రభావం తండ్రి ఆక్యం అటు జ్ఞానం వాళ్ళకి దయచేడు ప్రభావితం దేవుడు వాళ్ళు ఎక్కడికెళ్ళే దేవుడి దగ్గర నిర్తుందని వాళ్ళు తెలుసుకోవాలి ప్రభావిత ఇదిగో తండ్రి వాళ్ళు ఓదార్చిన వాళ్ళు కంటి నాట్యంగా మార్చారు ప్రభా ఇవతండి ప్రతి ఒక్క విషయం ఇవ్వతండి మంచిగా చేయడైనా ఏదైనా మీ దగ్గర నుండి వస్తే ప్రభావా ఇవ్వకండి చనిపోయిన చెప్పని మీ దూరంగా ఎందు మీరు కాపాడలేకపోతున్నాను ఎంతోమంది మీకు దూరంగా వెళ్ళిపోతున్నారు ప్రభావా అట్లా జరగడానికి వీళ్ళు ప్రభ ప్రతి ఒక్కరు మీ ఎందుకు కృతజ్ఞత అస్థులు చెల్లించాలి ప్రభావ అవుతండి ప్రతి ఒక్కరికి నెరవేర్చే నే ప్రభావ ఏ దిక్కు లేని దిక్కు మీరే ప్రభావ ఇదిగో తండి ఎంతో తమ ప్రియులు పొగడు ప్రతి ఒక్కరి మీరే ఆశ్రయం ఆదన దశని ప్రభావ ఇవతండి ప్రతి ఒక్కరు మీ రెక్కలు చట్టం భద్రపచ్చుకున్న అలాగే తండ్రి అలాగే ప్రతి ఒక్కరికి ఎవరి ఎగులు ముట్టుకుండా మీరే కాచి కాపాడు రెక్కలు చాలా భద్రపచ్చుకోవాలండి వాకే చెప్పడం మీ దోశలు జ్ఞాపకం ప్రభుత్వ తండి ప్రదర్ని ఇంకా ఇదిగో తాని సేవలు వాడు వాడబడాలి ప్రభావితితో చేసా నీ ఆత్మీయ వారత నింపడే ప్రభావితితో మీరు ఇంకా శాంతం అని దయచేరు ప్రతి ఒక్కరు ఇంకా ప్రార్థనలో ఎదగాలి ప్రబోధితో ప్రార్థన శక్తిని ప్రతి ఒక్కరికి ఎక్కువస్తున్నాము దయచేయండి పవ ఆ కుటుంబం ప్రతి ఒక్కరు ఇదిగో తండ్రి ఆత్మల జాల వల్ల మారాలు బాగుంటుంది ప్రతి ఒక్కరు జాల వల్ల ఉన్నారు బాబా ఈ పాపిస్టు లోకంలో ఇదిగో తండి ఎంతో మంది పాపులుగా ఉంటున్నారు ప్రభావ ఇదిగో తండ్రి పాపుల్ని పాపులు పట్టే జాలలో కుటుంబం మొత్తం వాడాలి ప్రభావ అవుతండి పాపులు ఇదిగోతండి మళ్ళీ పశుతాత్మ ఇకండి పశుతాత్మక కూలుగా చేయాలి ప్రభావ అట జ్ఞాన వాళ్ళు దయచండి ప్రభు ఇకండి మీరు ఇంకా ఎన్నో బైబులు పొందుపరిచిన మర్మాలు పొందుపచ్చిన ప్రభావ ఆ మర్మాలన్నీ ఆ బ్రద్రదర్ తెలియజేయండి ప్రభావి జ్ఞానం దయచేయండి అలాగే బ్రదర్ వర్క్ చేసే మీరే తోడండి ప్రభావ శాంతి సమాధానం దయచేయండి ప్రభావా కుటుంబంలో ఆ కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి అలాగే ఈ కూడికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరు మీరు పేరు పెరుగు నా జ్ఞాపకం చేసుకున్న ప్రభావ ఇకతాండి వాళ్ళందరికీ మంచి ఆర్గం దండి మంచి తెలియదట్ల మంచి జ్ఞానం మంచి జ్ఞాపకశక్తి దయచేయండి మీ ఆత్మీయ వరాలతో నింపడండిన ప్రభావ ఇంకా మీ సేవలు వాడబడాలి ప్రభా ఇవతండి ఇంకా మిమ్మల్ని సేవించి ఆరాధించి కృపశక్తి దయచేయండి పవ ఇకంటే మీరు ఇంకా ఆత్మీవరాలు ఇక తండ్రి మీరు ఇంకా ఎన్నో మర్మాలు బయలుపరచండి పవా ఇంకా నీ సేవలో వాడబడి కృపశక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని నేను నజుడిగా నేర్చుకృష్ణ మీరు తగ్గి పెట్టుకున్నాం ప్రతి తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ బ్రదర్ చేస్తా పరిశుద్ధ మోహనతర కృపాల దేవ వందనాల ప్రభావ సర్వోన్నత సర్వాధికారి సర్వలోక సత్యకర్త కృపా సత్య సంపూర్ణాడుగా ఉన్న ప్రియ పరులో తండ్రి మీకు వేలాది వందనాలు మీకు పాదాలు మీ పాదాలకు వందనాలు ప్రభావ ఆయన గడిచిన కాలమంతే ప్రభావం కాచి కాపాడిన తండ్రి నేను ఈ దినోతున్న ప్రభావం మాకు అనుగ్రహించిన ప్రభావ నైనా ఈ క్షణం ప్రభావ తండ్రి మీ యొక్క స్వరం బింటకు ప్రభావం ఏమైనా ఆస్వించకును ఆరాధించుకున్న ప్రభావి మొరపెట్టకును మీ గొప్ప ఘనతను బట్టి మీకు వేలాది వందనాల ప్రభావ సమస్త మహిమా ఘనత ప్రభావములు యుగయుగములు మీకే కలుగు కాదు తండ్రి ఇదిగిన తండ్రి మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ వాక్యం దాన్ని మాతో మాట్లాడారు అవును తండ్రి నాయన మీరు ఒక చోట శోధింపబడ్డారు ప్రభా మరొక చోట నా తండ్రి నాయన మీరు అధికారం పొందుకుని ఉన్న వారైన్నారు ప్రభా అవు తండ్రి నా ప్రభావ తండ్రి శోధింపబడిన తండ్రి మీరు ఎంతగానో ప్రభా వాక్యం మాటలు ఇచ్చినారు ప్రభా ఎక్కడ అపవాదికి లొంగలేదు ప్రభావ తండ్రి వాడి మాట మీరు ఎక్కడ లెక్క చేయలేదు నా తండ్రి నా తండ్రి అతనే ప్రభావ మీరు నా తండ్రి వాక్యంతో సమాధానం చెప్పి నైనా గద్దరు ప్రభావ అదే రీతిగా ప్రభావ మేము జీవించాల ప్రభావ తండ్రి మీ వాక్యాన్ని మా హృదయంలో పెట్టుకోవాల ప్రభావ ఎక్కడ కూడా నా తండ్రిని మేము గొప్పలు పెంచుకోవడానికి వీలు లేదు ప్రభావ తండ్రి ఆ రోజు నా తండ్రి అపవా మిమ్మల్ని నైనా ఏదైతే నితిగా నా తండ్రి నైనా మిమ్మల్ని పరీక్షలు శోధించిండో ప్రభా కానీ అవన్నీ మీరు చేయగలిగినవి కానీ అతను మాట మీరు చేయలేదు ప్రభావ అదే రీతిగా తండ్రి ఈ రోజు కూడా అపవాదం మమ్మల్ని చోధిస్తారు ప్రభావ ఆ రీతి తండ్రి వాటి మాటకి మేము లోబడ్డానికి అస్సలు వీల్లేదు ప్రభా నా తండ్రి అవుత్రీ ప్రభా మీరు ఆత్మపుణులు ఎవరిని జయించినారు అదే రీతిగా మేము జయించాలా ప్రభా మీ ఆత్మశక్తిని అందరికీ కూడా కుమరించండి నా తండ్రి మరింతగా మేము బలం పొందుకోవాలా మరింతగా నా తండ్రి నీ నుంచి బరాలు పొందుకోవాలా ప్రభావా తండ్రి ఆ రోజు మీరు ఏ రీతిగా నా తండ్రి ఆ సేవను వెళ్ళగొట్టినారో ప్రభావ అదే రీతిగా మేము నా తండ్రి ఈ రోజు నా తండ్రి అడుగుడుగు అడ్డం పడతారు మీ సేవలో పోయినప్పుడు ప్రభావ అప్పుడు మేము అధికారం కలిగి లేకపోతే ప్రభావ తండ్రి మీరు లేకపోతే ప్రభావి మా మా మాట వినవు ప్రభావ కాబట్టి నా తండ్రి మీ మార్గంలో మేము నడవాలా మీరు ఇచ్చే బహుమతులన్నీ మీ అధికారాన్ని మేము పొందుకోవాలి ప్రభావ మీరే సాయం దయచేయండి ప్రవాహ తండ్రి నాన్న విధమైన రోగములను దయ్యములను ప్రభావ సమస్తంలో నా తండ్రి మీ నామంలో మేము చేయగల ప్రభావ త్రీ అటువంటి జీవన విధానంలో నడిపించండి అటువంటి అధికారం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మీరు ఇస్తేనే ప్రభావం తండ్రి నేను మాకు అనుగ్రహంపబడితే కాబట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి అయినా ప్రతి కృపావరాలతోనైనా మీ ఆత్మాభిషేకంతో మనందరినీ ప్రభావ సంపూర్ణంగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఎందుకంటే ప్రభావ మీకు అతి సమీపం ఉంది ప్రభావ ఇంకా మేము నిర్లక్ష్యంగా తీసుకుని ప్రభావ ముందుకు వెళ్ళాల ప్రభావ తండ్రి మీ యొక్క సేవలో మీరు ముందుకు రావాలా తర్వాత ఇంకా ఎన్నో విండి ఉన్న తండ్రి అట్లా వదిలేసుకుని వెళ్ళిపోయే జీవితం కాదు ప్రవాణ తండ్రి మేము స్టార్ట్ చేయాల ప్రభావ విస్తారంగా సేవ చేయాలా విస్తారంగా నాకుని ఆదరించాలా వారిని బలపరచాలా నేకుని ప్రభావం మేము స్వార్థ ప్రకటించాలా ప్రభావ మీరు సాయకులు తెచ్చండి మా మార్గాలను ప్రభావ మాకు చూపించండి మత సరళం చేయండి ప్రభావ అంటే ఎక్కడ బొడపొడిగా నిర్మగ్గా తిరగకుండా ప్రభావ లేకంటే మీ చిత్తం నెరవేర్చాల ప్రభావ మీరు గొప్ప బహుమానం మేము పొందుకోవాల ప్రభావం తండ్రి నాయన మీరు బహుమానం తండ్రి యుగ యుగంలో మమ్మల్ని జీవింపజేస్తుంది ప్రభావైనా ఎల్లప్పుడూ సంతోషంగా అవుతూ ప్రభావం మేము అప్పుడు ఉంటాం ప్రభావం సన్నిధిలో కాబట్టి మీ సన్నిధిలో ఉండే మమ్మల్ని మన తండ్రి వచ్చిటకు మాకు సహాయంగా ఇచ్చి మేము తండ్రి ఎక్కడ కూడా ఐక్య విచారాలు కానీ ప్రభు ఆ తండ్రి తిండి వలన కానీ ప్రభావ మొత్తం ఉండకుండా ప్రభావ నా తన ఎవరి చేతిలో మోసపోకుండా ప్రభావ ఎక్కడ నిర్లక్ష్య జీవితం ఉండకుండా ప్రభావం ముందుకు సాగులైన సహాయం దయచండి మా పనుల ప్రతి ఒక్క పనుల మీద తోడేండి ప్రార్థిస్తున్న ప్రభావ వరస్ బాధ్యతలని బట్టి ప్రార్థిస్తున్న ప్రభావ వారందరూ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆయన ఎంతో భయంకరమైన పరిస్థితి నుంచి ప్రభావ ఈ రోజు మమ్మల్ని తండ్రి నేను నార్మల్ స్థితికి తీసుకొచ్చిన ప్రభా మీకు వేలాది వంద నాలుగు ఇంకా ఎంతో మంది వైరస్ బాధ్యతలు ఉన్నారు ప్రభావ అతని వారందరూ మీరు స్వస్థ పచ్చండి ఐసీలో ఉన్న వాళ్ళు బెడ్లు మీద ఉన్న పక్కన లేవనండి ఒక్కొక్కరికి నేను సంపూర్ణ స్వస్థ దండి ప్రభావ లేదంటే ఎవరైతే నైనా మరణించినారు వారి కుటుంబాలు మీరు ఆదరించండి ప్రభావ కుటుంబాలకు కావాల్సిన అవసరం తీర్చండి ప్రభావ నా తండ్రి మీరేమైనా ప్రతి వారికి ఆదరించి నా ప్రభావ తండ్రి అను దయచే ప్రార్థిస్తున్నాం ప్రభావ ఆశ్రమ తండ్రి ఇంకనైనా ప్రభావం ఎవరు నిర్లక్ష్యంగా జీవించకుండా ప్రాభ ప్రతి మార్గంలోకి వచ్చడానికి సహాయం అనుగ్రహించండి ఎవరు నిర్లక్ష్యంగా జీవించబడదు ఎందుకంటే ప్రభావాలను బహుభయకరమైన దినాన్ని ప్రభావ కాబట్టి నా తండ్రిని ఆయన ఎవరు కూడా నిర్లక్ష్యంగా జీవించబడతాం మీ మార్గంలోకి వచ్చిన ఆయన ఆశ్రయంగా చేసుకొని తప్పించుకోవాలి ప్రభావం మీరే సహాయకులు ఉండండి ప్రభా త్రి వ్యాక్సిన్లు తీసుకుంటున్న బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా నా తండ్రి వారి నా అందరూ ఆశ్రయిస్తున్నారు ప్రభా వారు కాపాడు అనుకుంటున్నారు ప్రభా నా తండ్రి వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా మీరే తండ్రి ఆ వ్యాక్సిన్ ప్రభావాలు కానీ ఎటువంటి నాయన ఇబ్బందులు కానీ రాకుండా మీరే కనికరం చూపించండి ప్రభా త అందరు మిమ్మల్ని సేవించిన మీద ఆధారపడి జీవితం అందరికీ దయచేయండి అందరినీ లక్ష్యంలో నడిపించుకుని ప్రార్థిస్తున్నాం ప్రభా అదే రీతిగా ప్రభావ ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్న ప్రభావ ప్రతి ఒక్కరికి మీరు సహాయకులు ప్రతి చోట శాంతి సమాధానం దయచేయండి ప్రభావం మీ తోడ ఉండండి ప్రభావ ప్రతి మీ సాక్షులు నిలబెట్టండి మీ కార్యం దరిపించండి ప్రభావ తండ్రి అపవాది వారి మీద అధికారం లేకుండా చేయండి ప్రభావ సమస్తమైన ఈ ప్రభావ ఏ ఒక్కరికి దరి చేరకుండా కాపాడండి ప్రతి ఒక్కరిని మీ ఆత్మాభిషేకం దయచేయండి రక్షణ రక్షణ గురించి నా ప్రభావ మీరు కనికరణంతో ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభావ తండ్రి మధ్యాహ్న కాల సమయంలో ప్రభా జాన్ ద్వారా మీ స్వరం వినిపించారు ప్రభా మీకు వందాలంట కూడా మీరు ఆశీర్దించండి ప్రభావ మరింత ప్రభావన మీ వాక్యంగా భూతలు తెలుసుకోవాలో ప్రభా గొప్ప స్వార్థికి రావాలా ప్రభా గొప్ప సేవ చేయాలి ప్రభా మీ మార్గంలో నడిపించండి ప్రభా మీ ప్రభావ పనులు కానీ ప్రభావ ఎక్కడికి వెళ్ళినా మీరు తోడైన ప్రతి చోట మీరు తోడండి ప్రభా ప్రతి చోట శాంతి సమాధానం కలిగించండి ప్రభావ కుటుంబంలో నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు తోడం ప్రభానైనా కావాల్సిన ప్రతి అవసరం తీర్చండి ప్రభాన మీ అందరూ అరందరూ ప్రభానైనా మీరు ఆఖరిలో కనపడాలా ప్రభావ మీరు ఆఖరిక సిద్ధపడి ఉండాలి ప్రభా అటువంటి కృపద ఇచ్చింది రక్షణ మీరు అందరికీ రక్షణ గ్రహించండి తండ్రి ప్రతకని సంపూర్ణమైన మీ మార్గంలో నడిపించి ఆయన మీ సాక్షిగా నిలబెట్టండి ఆయన మీ యొక్క రాకరిక అనేకులు సిద్ధపరచ వర్గా మార్చండి ప్రభావం వేలాది వందనాలు తండ్రి ఎందుకు ఇంతటి గొప్ప అవకాశం ఇంత గొప్ప సమయం మాకు అనుగ్రహించిన తండ్రి మమ్మల్ని దాని మమ్మల్ని ప్రభావ్యులుగా మమ్మల్ని ఏం తండ్రి ఇటువంటి కృపను మాకు గొప్ప కృపను మాకు అనుగ్రహించినందుకే మీకు వేలాది వందజ్ఞతాస్తో చెల్లిస్తూ ఈ నచ్చని పరిశుద్ధాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాను ఎందుకంటే నిన్న పని నడుచుకుంటాం నిన్న దగ్గర ఆడుకుంటాం విశ్వబాబు ఎవరి గొప్ప పని కొందాచండి ఇక జనాలు మాలో నిన్ను చూసుకోవాలా మా తగ్గింపులు మా ఊర్పులు మీరు మాకు దయచేయండి గొప్ప పని కొందాలు ఆలోచన కానీ ఎట్లా మాట్లాడారు విశ్వబాబు ఎదుర్వాత మేము మాట్లాడాలా ఎవరిని రెచ్చగొట్టడానికి వీళ్ళు ఎవరైనా మనం రెచ్చగొతే మేము తగ్గించుకుని ఉండాలి మీరు మీకు సాయం తెచ్చండి ఎవరి గొప్ప పని కొందాలు చెప్పిన ప్రతి ఒక్క వాక్యం పడాలా అని పక్క నుంచి సాయం తెచ్చండి కూడిన పక్కరి నిమిషాలు నుంచి వాళ్ళ కుటుంబ సమస్య బంధకం చూడలేండి లేదా కుటుంబంలో ఒక మాసా కుటుంబ మాసం మాసా అంటున్నావు పొద్దు కుటుంబంలో పదకొక్కరు బంధువులు మారా కుటుంబంతో మాల రక్షణ పొందాలని నీకు సేవ చేయాలి మీరు సాయం చేయండి ఈ సత్యం ఎంతమంది అర్థం వాళ్ళందరికీ సత్యం బయలుపరచపడాలా వాళ్ళకి అర్థం కావాలి మేము వాళ్ళందరికీ మేము చెప్పాలా గ్రూప్ వెళ్ళి యోగ పని పొందాలని చేసినాం మీరు మాకు సాయం చేయండి యోగ పని పొందాలని చేసినాం ఈ తెగులు వల్ల ఎంతమంది చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు ఓదార్పు మీద చేయండి చనిపోవడానికి ఉన్న రేసో వాళ్ళకి రక్షణ చేయండి వాళ్ళ స్వస్థత చేయండి ముఖ్యంగా ఇష్టపడి సేవలు ఈ తెగులు కోసం మీ కనీస సన్నిధిలో కనీస ప్రాణాలు చేయాలా ఉపాసన ప్రాణాలు చేయాలా మీరు సాయం చేయండి యోగ పని కొందా చేస్తాం ఈ తెగులు పేషెంట్లు కాదు ఇష్టప ఇతర పేషెంట్లో ముట్టండి స్వస్థపరచండి అన్ని రక్షించండి ఇష్టపభ వచ్చే ప్రతి ఒక్క తెగుల నుంచి ఈ ప్రజలు మీరు రక్షించుకొని విడుదల చేయండి ఎందుకంటే వేసుకోవా వీళ్ళు నిశ్వత్ అన్న ఇష్టవా నిసుకోవా నాకైనా పోవడానికి వీల్లేదు పక్కన రక్షించుకుని విడుదల చేయండి ఏ బిడ్డ మరి ఇంకో తెగులు వలసన పోవడానికి వీల్లేదు అది ఎఫెక్ట్ కాకుండా వీరిస్తాను తెచ్చండి గొప్పదేమైన కొంత వల్ల ఇష్టం జ్ఞాపకం ఒక తెచ్చేయండి ప్రతి వర్షాలు కత్తిచ్చేసి ముఖ్యంగా మాకు తగ్గించి దయచేయండి బిడ్డలు తెచ్చేసికోమని వేసిన పర్సన్సింగ్ అందరికి ప్రైజ్ థ్యాంక్ యూ జగన్ బ్రదర్ రోడ్ ప్రైజ్ రోడ్ బ్రదర్ అందరికి ప్రైజ్ రాడ్ స్టార్ అందరి ఫ్రీజ్ రోడ్ ఓకే